సహనా వవతు సహనో భునత్తు సహ వీర్యం తేజస్వినధీతమస్తు మావిషావహై ఓ శాంతిశాంతిశా తపోభీ క్షీణ పాపా శాన్ వీతరాగి ముముక్షూణపేక్ష ఆత్మో విధీయ సమ్యక్ విజ్ఞవాన్ యోగి స్వాత్మన్యేవాఖిలం జగత్ మాత్మానం ఈక్షుషా ఆత్మైవేదం జగత్స ఆత్మనోన్యన్న కించో యద్వద్ఘటాదీని स्वात्मानं स्वात्मानं स्वामीक्ष स्वामीक्ष आत्मा वेत् सह जीवन मुक्त <laughs> मोक्ष अंदर की कावाली తెలుసో తెలియకో అందరూ మోక్షాన్ని కోరుకుంటూ ఉన్నారు కాకపోతే మోక్షం అంటే ఏమిటి దానిని పొందేటువంటి మార్గం ఏమిటి అనే విషయంలో చాలామందికి ఒక స్పష్టత ఉండదు ఎక్కువ శాతం ఎక్కువ శాతం వాళ్ళు పండితులు కావచ్చు సాధువులు కావచ్చు అక్కడే జీవితాలు వృధా అయిపోతూ ఉంటాయి మోక్షాన్ని అందరూ కోరుకుంటూ ఉన్నారు అందరికీ మోక్షం కావాలి ఇంతకీ మోక్షం అంటే ఏంటి దాన్ని పొందేటువంటి మార్గం ఏమిటి అనే విషయంలో సుస్పష్టమైనటువంటి అవగాహన ఉన్నప్పుడే మనకు కావాల్సింది మనకే తెలియనప్పుడు మనం ఈ దేన్ని పొందగలం కాబట్టి మోక్షాన్ని కోరుకోవడం అది మన జన్మ హక్కు కానీ మోక్షం అంటే ఏమిటో దాన్ని పొందే మార్గం ఏమిటో కూడా ప్రధానంగా తెలిసి ఉండాలి ముఖ్యంగా సాధన చతుష్టయ సంపదలు అంటే వివేకం వైరాగ్యం సమాధి షట్క సంపత్తి ముముక్షత్వం ఈ నాలుగు విషయాల్ని ప్రారంభంలోనే మనం విచారం చేసినప్పుడు విశ్లేషించినప్పుడు మనిషి పొందవలసినటువంటి పురుషార్థాలు ఏవైతే ఉన్నావో వీటిలో అతి ముఖ్యమైనది ప్రధానమైనటువంటిది మోక్షము అనేటువంటి ధృవపడిపోతుంది కాబట్టి ఆ సాధన చతుష్టయ సంపద అనేది ఏదైతే ఉందో దాన్ని విశ్లేషించడంలోనే ఉంది విచారం ఆ విచారం చేసినప్పుడు వివేక వైరాగ్యాల దగ్గరే మనకు కావలసింది ఏమిటో అర్థమైపోతాయి కాబట్టి పురుషార్థాలు నాలుగుండిన ధర్మార్థ కామ మోక్షాలు కామము అర్థము ధర్మము కంటే కూడాను మోక్షమే ప్రధానమైందనేటువంటి విషయం ఈ సాధన చతుష్టయ సంపదను విశ్లేషించినప్పుడే మనకు అర్థమైపోద్దు కాబట్టి మోక్షం అనేటువంటిది జ్ఞాన రూపంలో ఉంది అనేది కూడా తెలుస్తుంది కాబట్టి మోక్షం అనేటువంటిది జ్ఞాన రూపంలో ఉంది కనుక ఈ జ్ఞానాన్ని పొందితే మోక్షాన్ని పొందగలం అట్లా ఎవడైతే జ్ఞానాన్ని పొందుతాడో ఏమిటా జ్ఞానం ఆత్మయే బ్రహ్మ అనేది జ్ఞానం క్లియర్ ఎగ్జాక్ట్లీ అంతేనైనా అంతే ఆత్మయే బ్రహ్మం అనేటువంటిది మోక్షం ఈ జ్ఞానమే మోక్షం జ్ఞాన రూపంలో ఉందంటే ఆత్మయే బ్రహ్మము అనేటువంటి జ్ఞాన రూపంలో ఉందని అర్థం ఈ జ్ఞానం ఎవరికైతే సుస్థిరంగా ఏర్పడిపోతుందో ఈ ఎరుకలోనే ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు జీవన్ అంటే ముక్తి మోక్షం అంటే ముక్తి జీవన్ వాడు జీవించి ఉండగానే జీవన్ ఏవ సదా ముక్తి ముక్త జీవన్ ఏవ సదా ముక్త జీవన్ ముక్త జీవించి ఉండగానే వాడు ముక్తుడు సదా ఎల్లప్పుడూ జీవన్ ఏవ సదా ముక్త కృతార్థ బ్రహ్మవిత్తమ ఉపనిషత్తు కాబట్టి వాడు కృతార్థుడు తరించిపోయినటువంటి వాడు బ్రహ్మవిత్తమ బ్రహ్మవిధుడు బ్రహ్మమే తానైనటువంటి వాడు కాబట్టి జీవన్ ఏవ జీవించి ఉండగానే ముక్త జీవన్ ముక్త కాబట్టి బ్రతిగా ఉన్నప్పుడే చనిపోయిన తర్వాత కాదు జీవన్ ఏవా అది ప్రధానమైనటువంటి విషయం జీవించి ఉండగానే వాడు ముక్తుడయ్యాడు అని అంటే సమస్తమైనటువంటి బంధాల నుండి విడిపడిపోయి ఉన్నాడు అని అర్థం ఓకే సమస్తమైనటువంటి బంధాల నుండి విడిపడిపోయి ఉన్నాడు ఇతడే ఆత్మజ్ఞాని ఇతడే జీవన్ముక్తుడు ఇతడే బ్రహ్మజ్ఞాని ఇతడే బ్రహ్మవిధుడు ఓకే ఇతడి జ్ఞానం తరిగేది కాదు పెరిగేది కాదు అది విషయం ఎవేత్ ప్రజ్ఞాయనందో నిరంతర ప్రపంచ విస్మృతపరాయ సీవన్ ముక్త ఇష్యే ఆచార్య వారి డెఫినేషన్ అయ్యింది ఎవడు జీవన్ముక్తుడు అని అంటే ఎస్య స్థిత భవేత్ ప్రజ్ఞ నంబర్ వన్ యస్య స్థిత భవేత్ ప్రజ్ఞ అంటే యస్య ప్రజ్ఞ స్థిత భవేత్ భవేత్ ప్రజ్ఞ అది వాక్యం ఎస్వ ప్రజ్ఞ స్థిత భవేత్ ఎవరి యొక్క ప్రజ్ఞ అయితే ఉందో ప్రజ్ఞ సుస్థిరంగా ఉండడం అంటే ఏంటి మళ్ళీ చెదరకుండా నేనే బ్రహ్మం అనేటువంటి భావన ఎట్టి పరిస్థితుల్లో పోకుండా ఎవరికైతే ఉందో ఎస్ ప్రజ్ఞ స్థిత భవేత్ ఒకటి ఎస్ ఆనందో నిరంతర ఎస్ ఆనంద నిరంతర భవత్ ఎవరి యొక్క ఆనందమైతే చెదరకుండా కదలకుండా నిరంతరం సదా ఉంటుందో సదానంద స్వరూప ఎస్ ఆనంద నిరంతర భవేత్ ప్రపంచ విస్మృతప్రాయ ప్రపంచ విస్మృతప్రాయ భవే ఎవరికైతే ప్రపంచం వండినా లేనట్లుగానే ఉందో ఎవరి ప్రజ్ఞ అయితే సుస్థిరంగా ఉందో ఎవరి ఆనందమైతే నిరంతరం ఉంటుందో చెదరకుండా ఎవరికైతే ఈ ప్రపంచం విస్మృతప్రాయంగా ఉందో సహ జీవన్ముక్త ఇది ఇష్యతే బుధైతే జ్ఞానుల చేత ఇలా చెప్పబడింది అన్నాడు ఈ విధంగా జీవన్ముక్తులు నిర్వచనం చేశారు చూడండి యస్య స్థిత భవేత్ ప్రజ్ఞ యస్య ప్రజ్ఞాస్థిత భవేత్ కాబట్టి అతని యొక్క ప్రజ్ఞ ఏమిటి ఆ ప్రజ్ఞ నేనే బ్రహ్మము అనేటువంటి ప్రజ్ఞ జ్ఞానం ఏదైతే ఉందో సదా స్థిత భవేత్ అదే భావనలో ఉంటాడు అంటే దేహంలో ఉండిన దేహం పరిమితంగా ఉంది మనసు పరిమితంగా ఉంది దాంట్లో ఏం మార్పు ఉండదు బాగా అర్థం చేసుకున్న ఉపాధిలో ఏ విధమైన జీవన్ముక్త స్థితి జాగ్రత్తగా అర్థం చేసుకోండి చెప్పేవాడికి కూడా శక్తి సరిపోయినటువంటి విషయం వినడంలో అటెంటివ్గా వినండి ఏదైతే మనం దేహంలో ఉంటూ ఈ దేహంలో ఉన్నాడు కదా తిరుగుతూ ఉన్నాడు కాబట్టి దేహంలో ఉన్నాడు అనే తనకు కూడా తెలుసు ఒకవేళ జీవన్ముక్తుడి దగ్గర మనం పోయి ఈ ట్రెండ్ అంటే వస్తాడు రాడా వచ్చే దేహం అవునా కాదా రమణ మహర్షి దగ్గర పోయి స్వామి మీరు కాస్త ఈ ప్రసాదం తీసుకోండి అనేది తీసుకుంటాడా లేదా ఈ పువ్వు తీసుకోండి అంటే తీసుకుంటాడా లేదా దేహం కాదు మరి దేహం తీసుకుంటూ దేహం తాను అనేటువంటి అభిప్రాయం తనకుందా అది ఉండింది అనుకోండి కాదు కాబట్టి దేహం ద్వారా పనులు జరిగినంత మాత్రాన జీవన్ముక్తుడు కాకుండా పోడు బాగా అర్థం చేసుకోండి దేహధర్మాలు దేహంతో నడుస్తూ ఉంటాయి దేహం పరిమితంగా ఉంటుంది కానీ తాను పరిమితులుగాడు ఇంతకుముందు మనసులో ఉన్నటువంటి భావాలు ఇప్పుడు కూడా ఉండొచ్చు కానీ వాటికి అంటకుండా ఉండేటువంటి స్థితి అది ఎస్య ప్రజ్ఞా స్థిత భవేత్ అతను అఖండైక స్వరూపం బ్రహ్మాండంలో నిండినటువంటి వాడు అయి ఉన్నాడు ఎప్పుడు పిండస్థ అపి ప్రత్యేగాత్మ సర్వవ్యాపీ భవతి పిండస్థ అపి ఈ దేహంలో ఉన్నప్పటికి కూడాను ఆత్మస్వరూపం తాను అయ్యుండాడు గనక బ్రహ్మస్వరూపం అయి ఉండాడు గనక బ్రహ్మము అంతటా ఉండేదే కాబట్టి సత్యం జ్ఞానం అనంతం గనక అనంతమైనటువంటి బ్రహ్మము తానైనప్పుడు కేవలం ఈ దేహంలోనే పరిమితంగా ఉండేందుకు అవకాశం లేదు అందువల్ల ఉపనిషత్తు ఈ విషయంలో చాలా సుస్పష్టంగా పిండస్థ అపి ప్రత్యేకాత్మ సర్వవ్యాపీ భవతి జ్ఞానం కలిగిన తర్వాత ఈ పిండములో ఈ దేహములో ఉండినప్పటికి కూడాను అంతటా వ్యాపించిన వాడే అయ్యాడు కేవలం కుండలో ఉన్నంత మాత్రాన ఆకాశం కుండకెట్లాగా పరిమితం కాదో కుండలో ఉండేటువంటి ఆకాశం ఘటస్థ ఆకాశ సర్వవ్యాపీ భవతి అలాగే పిండస్థ అత్యేగాత్మ సర్వవ్యాపీ భవతి ఇది ఎస్ ప్రజ్ఞా స్థిత భవే యస్ ఆనందో నిరంతర ఎస్య ఆనంద నిరంతర భవేద ఇది ఎవరి ఆనందం అయితే ఎల్లప్పుడూ ఉందో మోక్షం ఎందుకు కోరుకుంటారు అందరంటే ఆనందం నీకు చాలా ఇష్టం ఆనందం అనేది నీకు చాలా ఇష్టం నీ అనుభవంలో కూడా ఉంది నువ్వు అనుకున్నది జరిగినప్పుడు నువ్వు ఆనందం పడుతున్నావు కొన్ని కొన్ని ఆనందాన్ని ఇస్తూ ఉన్నాయి అందుకని వాటి కోసం పరుగులు ఉన్నావు అవి లేనప్పుడు నీకు దుఃఖం కలుగుతూ అది బంధం అనుకుని దాని నుంచి విడిపడుతూ ఉన్నావు తాత్కాలికంగా అది ముక్తి తాత్కాలిక ముక్తి ఆ ఒక్కదాని నుండి ముక్తి ఇటువంటి నీకు చాలా ఉండే బంధాలు అన్నిటి నుంచి నీకు విముక్తి కలిగిందంటే అది మోక్షం అర్థమవుతా ఉంది ఇప్పుడు ధనం లేదనుకోండి ఇవాటి బంధం పేదవాడు బాధపడుతూ ఉన్నాడు దుఃఖంతో ఉన్నాడు అతనికి ఏమిటి బంధం అయ్యా నాకు భోజనం కూడా లేదు సపోజ్ అతనికి ఆ సమస్యది ఇది దుఃఖం ఇది బంధం దుఃఖం కలిగించేది ఏదైనా బంధమే కనుక అతనికి డబ్బు దొరికింది అనుకోండి ఎవడైనా ఇచ్చాడనుకోండి ఆ బంధం నుంచి విడిపడిపోతాడు అంత మాత్రం చేత దుఃఖం నుంచి సమూలంగా విడిపడిన వాడు మాత్రం కాదు ఎందుకని ఈ సమస్య నుంచి విడిపడ్డాడే కాని ఇంకొక సమస్య ఉంది మళ్ళీ అది బంధం దాని నుంచి విడిపడాలా ఇట్లా విడిపడుతూ పోతూ ఉండినా ఉల్లిపాయ గనక పొరలు తీస్తూ ఉంటే వచ్చినట్టుగానే ఈ బంధాలు ఇట్లాగే ఉంటాయి సర్వబంధాల నుంచి విముక్తిని పొందినటువంటి వాడు ఎవడో అతడు జీవన్ముక్త కాబట్టి ఆనందం అనుభవిస్తున్నావు కానీ అతడు ఆనందం ఉంది ఏమిటో తెలుసా ఎస్ ఆనంద నిరంతర భవేత్ నీకుండే ఆనందం అప్పుడప్పుడు అక్కడక్కడ ఎందుకో తెలుసా నీది నిమిత్త ఆనందం అతనిది నిర్నిమిత్తానం నీ యొక్క ఆనందానికి కారణం ఉంది ఒక ప్రత్యేకమైనటువంటి హేతువు ద్వారా కారణం ద్వారా నీకు ఆనందం కలుగుతుంది అది ఏదైనా కావచ్చు ఆ కారణం పోగానే హేతువు పోగానే నిమిత్తం పోతూ ఉంది కనుక నీ ఆనందం పోతూ ఉంది అతని ఆనందం దేని మీద ఆధారపడి ఉండేది కాదు ధనం ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటే ధనం ఆనందాన్ని ఇస్తుంది నీకు క్షణికంగా ఆ తరువాత ధనం పోయినప్పుడు నీ ఆనందం పోతుంది ఎందుకని ధనం మీద నీ ఆనందం ఆధారపడి ఉంటే భార్య మీద ఆధారపడి ఉంటే ఆనందం ఆమె దూరమైనప్పుడు నీకు బాధ అవుతుంది భర్త మీద ఆధారపడి ఉంటే భర్త దూరమైనప్పుడు ఆధారపడి బిడ్డల మీద ఆధారపడి బిడ్డలు బిడ్డల దూరమైనప్పుడు నీ ఆనందం చెడిపోతూ ఉంటుంది కానీ జీవన్ముక్తుడి యొక్క ఆనందం ఎస్సే ఆనందా నిరంతర భవేది నిరంతరం ఉంటుంది ఎందుకో తెలుసా ఇంకొక దాని మీద ఆధారపడలేదు అందువల్ల నీకు ఆనందం వస్తుంది అతని దగ్గర ఆనందం ఉంటుంది వస్తుందంటే రాక రాక దేనికి ఉన్న అది పోకే ఆగమాపాయనహ అనిత్యాహ ఇది అనిత్యమైనటువంటి ఆనందం కానీ జీవన్ముక్తులు కలిగేటువంటి ఆనందం అట్లా రాకపోకల మధ్య ఉండేటువంటిది కాదు ఇప్పుడు కొత్తగా అమ్మాయిని మనకున్న ఒకటే ఒక అమ్మాయిని కొత్తగా మనం పెళ్లి చేసి పంపించామనుకోండి అత్తగారింటికి తొలి పండగ అమ్మాయి వచ్చినప్పుడు అమ్మాయి అట్లా రిక్షా దిగగానే మన ఆనందం చెప్పడానికి వెళ్ళేనంత అయిపోతుంది ఎందుకంటే ఒకగానే ఒక బిడ్డ కొత్తగా అత్తగారింటికి వెళ్ళింది ఇంతకాలం ఇరవై సంవత్సరాల మంది ఉండింది ఇప్పుడు ఆ బిడ్డ రాగానే ఆ బిడ్డను చూడగానే ఒక ఆనందం వచ్చేస్తుంది ఎస్ ఆనంద భవేద్ పండగ తర్వాత అమ్మాయి పోతా ఉంటుంది రిక్షా ఎక్కుతు చూచారా అప్పుడు నీకు తెలియకుండానే కడమ నీడు ఏది ఆనందం ఏది అది ఇది నిమిత్తానందం కనుక ఆ అమ్మాయి వచ్చినప్పుడు నీకు ఆనందం వచ్చింది వచ్చింది కనుక పోయేటప్పుడు పోతుంది వచ్చిన అమ్మాయి ఎట్లాగైతే పోతుందో వచ్చిన ఆనందం కూడా పోతుంది అలా కాకుండా ప్లీజ్ మరొక దాని మీద ఆధారపడకుండా ఉండేటువంటి ఆనందం ఎప్పుడూ ఉండేటువంటి ఆనందం ఏది మారుతుండినా మారినటువంటి ఆనందం ఇది నిర్నిమిత్తానందం ఇది ఆనందాబ్ది పరహ సోహమస్మి ఆనందాబ్ది పర సోహస్మి ఉపనిషత్తు ఇది ఆనంద సాగరం ఇదేం ఒక చిన్న బావి కాదు నీటిలో నీరు ఇంకిపోయింది అనడానికి అదొక సరోవరం కాదు ఇంకిపోయింది అనడానికి ఇది ఒక సాగరం ఆనంద సాగరం ఎస్యానంద నిరంతర సాగరం ఎట్లాగైతే నిరంతరంగా ఉంటుందో పూర్ణంగా ఉంటుందో ఇది కూడాను పూర్ణానంద స్వరూపం తానై ఉండాడు ఎస్ ఆనంద నిరంతర భవే క్లియర్ అర్థమవుతుంది కదా కాబట్టి ఈ ఆనందం పెరగదు తరగదు నీకు అట్లా కాదు ఈరోజు వంద రూపాయలు వస్తే వంద రూపాయల ఆనందం రేపు వెయ్యి రూపాయలు వస్తే వెయ్యి రూపాయల ఆనందం రేపు లక్ష రూపాయలు వస్తే లక్ష రూపాయల ఆనందం కాబట్టి ఇవే పెరుగుతూ ఉంటే ఆనందం కూడా పెరుగుతూ ఉంది నీ దగ్గర కానీ అతని ఆనందం పెరిగేది కాదు తరిగేది కాదు అందుకని నేను ఉపనిషత్తులో వరాహోపనిషత్తులో మహర్షికి ఒక ప్రశ్న పడుతుంది ఒక అందంగా అయ్యా మాకు ఆనందాలు కలుగుతూ ఉన్నాయి మా ఆనందం పెరుగుతూ ఉంది తరుగుతూ ఉంది కదా ఈ ఆనందంలో వ్యత్యాసాలు ఉన్నాయి కానీ జీవన్ముక్తుడు యొక్క ఆనందంలో వ్యత్యాసం ఎందుకు ఉండదు ఎందుకు పెరగదు ఆనందం ఎందుకు తరగదు ఆనందం అని అడిగితే నవ్వి మహర్షి అంటాడు వరాహోపనిషత్తులో స్వప్నస్థ రాజ్య భిక్షాభ్యాం ప్రబుద్ధ స్పృశతే కలు వండర్ఫుల్ ఏంటో తెలుసా స్వప్నస్థ రాజ్య భిక్షాభ్యాం స్వప్నంలో ఎవడైతే ఉండాడో కలలో వాడికి ఒక రాజ్యమే వచ్చింది అనుకోండి కదా ఎందుకని ప్రతి ఒక్కడికి రాజ్యం కావాలి కనుక గ్రామ బాట పట్టణ బాట ఏమి అన్ని బాటలు ఉన్నాయి కనుక ఎందుకని ప్రతి ఒక్కడికి కావాలి కాకపోతే నేను నీకు మంచి చేస్తానంటాడు అది వేరే విషయం వాడికి ముందు సీటు కావాలి వాడికి సీట్ వస్తే తర్వాత ఎవడికైనా మంచి చేస్తాడు ఉన్నవాడు కానీ రాబోయేవాడు కానీ వచ్చిపోయినోడు కానీ అర్థమవుతుంది స్వప్నస్థ రాజ్య భిక్షాభ్యాం వాడికి ఒక రాజ్యం కలిగి అంటే ఒకటి భిక్షగాడు రాజును కావచ్చు స్వప్నంలో రాజ్యం పరిపాలించేటువంటి వాడు భిక్షగాడు కావచ్చు అది ఎక్కడ ప్రబుద్ధ వాడు మేలుకొన్నాడు అనుకోండి ప్రబుద్ధే సతే వాడు మేలుకున్న తర్వాత స్పృశతే కలు ఆయన్ని ప్రశ్న వేస్తే మహర్షిని మహర్షి తిరిగి ప్రశ్న వేశాడు ఏమయ్యా జీవన్ముక్తుడి యొక్క ఆనందంలో పెరగడం తరగడం ఉంటుందంటే స్వప్నస్థ రాజ్య భిక్షాభ్యాం ప్రబుద్ధ స్పృశితే కలు అయ్యా స్వప్నంలో ఉండేటువంటి వాడికి రాజ్యం వచ్చిన లేదు వాడు బిచ్చగాడైపోయినా గెయిన్ అయినా లా లాస్ అయినా ప్రబుద్ధ వాడు మేలుకున్న తర్వాత వాడిని అవి అంటుకుంటాయా వాడిని తాకతాయా అని ప్రశ్న వేశాడు కాబట్టి జీవన్ ముక్త నీకు నీలాగే అతనికి దేహం ఉంది గనక నీలాగే అతను మాట్లాడుతున్నాడు గనక నీలాగే భోంచేస్తూ ఉన్నాడు గనక నీలాగే మాట్లాడుతూ ఉండడం వల్ల నీకు అనిపిస్తూ ఏముందలే నాలాంటి కానీ అది దేహానికి సంబంధించింది కాదు వ్యవహారానికి సంబంధించింది కాదు ఇక్కడే మనకి ఏదైనా అర్థం అవుతుంది జీవన్ముక్తుల అర్థం కాదు వచ్చిన బాధంతా ఇదే ఎందుకంటే ఇది కేవలం జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం అయ్యుండడం చేత కాబట్టి ఎస్య స్థిత భవేత్ ప్రజ్ఞ ఆచార్యవారిదే ఇది ఎస్య ఆనంద నిరంతర భవేత్ ఎస్య ప్రపంచ విస్మృత వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఎవరికైతే ప్రపంచం ఉండినా లేకుండా ఉందో అది తమష చూసారా ఎక్కున్నాడు ఇప్పుడు అతన్ని కొలవడానికి మన దగ్గర ఏం కొలతబద్ధుందో ఇప్పుడు ఆలోచించండి యాడ్ స్టిక్ ఏది ఉందో అతని జ్ఞానాన్ని నువ్వు ప్రపంచంలోనే ఉండవు అతను ప్రపంచంలోనే ఉండవు జీవన్ముక్తుడు నేను ప్రపంచంలో ఉన్నా రావణ మనుషు ప్రపంచంలోనే ఉండా అది తమష ముక్తుడు జీవన్ముక్త ప్రపంచ విస్తృత ఉన్న ప్రపంచం నాకు ఉన్నట్లుగా ఉంది అతనికి ప్రపంచం ఉంది కానీ లేనట్లే ఉంది అంటే ప్రపంచంలో వ్యవహారాలు చేయడా తప్పకుండా చేస్తాడు మరి అలాంటప్పుడు ప్రపంచం ఎందుకు లేదు ప్రపంచం ఉంది ప్రపంచం యొక్క ప్రభావం తన మీద లేదు ప్రపంచం తనని దుఃఖానికి గురి చేయలేదు ప్రపంచానికి పట్టులేదు తన మీద మేలుకున్నవాడికి కళ యొక్క పట్టు ఎట్లాగైతే లేదో పట్టుదల వాడి మీద అట్లాగే విస్తృత అంటే ప్రపంచంలో ఉండడా ప్రపంచంలో తానున్నాడు ప్రపంచం తనలో లేదు ప్రపంచంలో తానున్నాడు తనకు ప్రపంచం లేదు అసలు ఎందుకని ఇదంతా పరమేశ్వర స్వరూపమే బ్రహ్మవి బ్రహ్మ భవతి బ్రహ్మైపోయాడు తాను అహం బ్రహ్మాస్మి బ్రహ్మం అన్యంగా రెండవది లేదు బ్రహ్మ అభిన్నత్వ విజ్ఞానం భవ మోక్షస్య కారణం కాబట్టి బ్రహ్మకన్నా అభిన్నంగా ఉండేటువంటి జ్ఞానం ఇది ఇది అభిన్నం కానటువంటి జ్ఞానం భిన్నంగానటువంటి జ్ఞానం అభిన్నమైనటువంటిది బ్రహ్మ అభిన్నత్వ విజ్ఞానం బ్రహ్మకన్నా వేరు గాకుండా ఉండేటువంటి జ్ఞానం అది తానే అయ్యున్నాడనేటువంటి భావన కనుక ప్రపంచం లేకుండా పోలేదు ప్రపంచం ఉంది తాను ప్రపంచంలో ఉన్నాడు కానీ ప్రపంచం తనలో లేదు కనుక దాని ప్రభావం తన మీద లేదు ప్రపంచంలో జరిగేవన్నీ తాను చూస్తూనే ఉన్నాడు ప్రపంచంలో ఏదేది జరుగుతూ ఉందో అస్సాంలో ఏం జరిగిందో కూడా తనకు తెలుసు అర్థమవుతుంది సార్ प्रपंचवे तन के दस का प्रपंच तन जरगु जर अवकाशमे ले सर्व प्रपंचोपमे अद्वैत सिद्धि ऑ आचार्य वो मांडक्य किका भाष्यम सर्वप्रपंचोपमे अद्वैत सिद्धि కాబట్టి అద్వైతం సిద్ధించింది ఉన్నది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేటువంటి జ్ఞానం కలిగిపోయింది ఇది ఏమిటిది సర్వపంచ ఉపశమే అద్వైత సిద్ధి ఏమిటో తెలుసా ఈ సర్వ ఏదైతే ఉందో అఖిల ప్రపంచం ఏదైతే ఉందో ఇది ఉపశమించినటువంటి స్థితి సర్వ ప్రపంచోపశమే అద్వైత చేరిపోయినటువంటి వాడు ఇంకేము సహ జీవన్ముక్త ఇది ఇష్యతే బుధై కాబట్టి మహాత్ములు అనేటువంటి వాళ్ళు ఈ విధంగా జీవన్ముక్తుని గురించి చెప్పారు ఆత్మవేదం జగత్ సర్వం ప్లేస్ ఫార్టీ ఎయిట్స్ లోక కంక్లూడ్ చేసిన దాంట్లో ఇదం జగత్ సర్వం అర్థమైపోయిందా ఇప్పుడు కాబట్టి ఇదం జగత్ సర్వం ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఆత్మవేదం జగత్సర్వం కాబట్టి ఈ ప్రపంచమంతా ఆత్మే గనక తానెవరు తాను ఆత్మే కదూ కదా స్వాత్మానం సర్వమేక్షతే అంతే ఈ ప్రపంచమంతా ఆత్మస్వరూపం తాను ఆత్మ అయ్యున్నాడు కనుక బ్రహ్మవిదుడు స్వాత్మానం సర్వం ఈక్షతే అంటే సర్వం ఆత్మానం వేత్తి వేత్తి సర్వవిత్ కాబట్టి అంతటా కూడా ఏ సర్వమైతే కనిపిస్తూ ఇదంతా కూడాను ఆత్మయే అని తెలుసుకున్నటువంటి వాడు ఇట్టి జ్ఞానం సుస్థిరంగా కలిగినటువంటి వాడు ఎస్య ప్రజ్ఞ స్థిత భవేత్ ీు జీవన్ముక్త జీవన్ ముక్తస్వాన్ పూర్వోపాధి త్యజేత్ సచ్చిదానందూ భ్రమరకీటవ్ జీవన్ముక్తస్ తద్విద్వాన్ పూర్వోపాధి గుణాన్ని త్యజేత్ సచిదానందరూపత్వాత్ భవేత్ భవేత కీటవత్ తద్విద్వాన్ జీవన్ముక్త ఎవరు తద్విద్వాన్ సర్వం ఆత్మానం ఈక్షత వాడు సమస్తంలో ఆత్మను ఎవడైతే దర్శిస్తూ ఉన్నాడో ఆత్మకన్నా వేరుగా రెండవ వస్తువు లేదనేటువంటి విషయం నిన్న ఏదైతే మనం తెలుసుకున్నామో ఈ జ్ఞానం ఎవరికైతే ఉందో సర్వం ఆత్మానం వేత్తి అతడు సర్వవిత్ అతడు ఆత్మజ్ఞాని అతడే బ్రహ్మజ్ఞాని అతడు జీవించుండగానే ముక్తుడైపోయి ఉన్నాడు కనుక సదాముక్త జీవన్నేవా సదాముక్త కృతార్థ కనుక జీవన్ముక్త తద్విద్వాన్ జీవన్ముక్త జీవన్ముక్తస్థు తద్విద్వాన్ తద్విద్వాన్ ఈ జ్ఞానం కలిగినటువంటి వాడు జీవన్ముక్త కానీ అక్కడ తు శబ్దం ఉంది జీవన్ముక్తస్థు తు శబ్దార్థం ఏంటంటే స ఏవ వాడే సతడే అతడే తద్విద్వాన్ జీవన్ముక్త స ఏ జీవన్ముక్త శబ్దార్థం వాడే జీవన్ముక్తుడు ఎవరు ఆ స్వాత్మానం సర్వం ఈక్షతే అని ఏదైతే తెలుసుకున్నామో అంతటా కూడా ఆత్మని దర్శించేటువంటి వాడు ఎవరో స విద్వాన్ జీవన్ముక్త వాడే జీవన్ముక్తుడు ఫస్ట్ పాయింట్ తిద్వాన్ పూర్వోపాధి గుణాన్ త్యజేత్ పూర్వ ఉపాధి గుణాన్ సర్వాన్ ఆరోపితాన్ సర్వాన్ గుణాన్ త్యజతి ఉపాధి గుణాన్ త్యజతి కాబట్టి పూర్వోపాధి పూర్వోపాధి గుణాన్ అంటే జ్ఞానాత్ పూర్వం పూర్వం అంటే జ్ఞానాత్ పూర్వం ఈ జ్ఞానం కలగక ముందు అతను కూడా సామాన్యుడే మనలాంటి జీవన్ముక్తుడు ఇప్పుడు జీవన్ముక్తుడు జ్ఞానం కలిగిన తర్వాత జ్ఞానం కలగక ముందు స జీవత్వం కలిగినటువంటి వాడు కాబట్టి పూర్వోపాధి జ్ఞానాత్ పూర్వం పూర్వోపాధి గుణాన్ పూర్వ జ్ఞానాత్ పూర్వం ఉపాధి గుణాన్ ఉపాధిలేమిటి స్థూల ఉపాధి కావచ్చు సూక్ష్మ ఉపాధి కావచ్చు కాబట్టి దేహధర్మాలు మనసు యొక్క ధర్మాలు సూక్ష్మ ఉపాధి ఇటు గ్రాస్ బాడీ అటు సటిల్ బాడీ రెండిటి గుణాను వాటి గుణాలు ఏవైతే ఉన్నాయో అసలు వాస్తవానికి ఇవన్నీ కూడా ఆరోపించబడ్డాయి జ్ఞానాత్ పూర్వం తద్వీవత్వం బ్రహ్మణి నేను దృశ్యాం కదా ఆరోపితమే గనక అధ్యస్థ అధ్యస్థాన్ ఆరోపితాన్ కాబట్టి జ్ఞానాత్ పూర్వం ఆరోపితాన్ సర్వాన్ ఉపాధి గుణాన్ త్యజతి నిషేధిస్తున్నాడు ఇక్కడ కదా ఇంతకుముందు ఏమిటి ఉపాధి గుణాలు నేను దేహము నేను తెల్లగా ఉన్నాను గౌరవం నేను స్థూలోహం నేను స్థూలంగా ఉన్నాను లావుగా ఉన్నాను కృషోహం నేను సన్నగా ఉన్నాను ఇవన్నీ కూడానున్నాయి ఇప్పుడు లేవు అవన్నీ అహం స్మరామి లేదు ఇప్పుడు అహం చింతయామి లేదు ఇప్పుడు ఇవన్నీ పోయినాయి ఇవన్నీ ఉపాధి లక్షణాలు వాటి నుంచి విడిపడి ఉండాడు తెజతి ఇక్కడ విధి నిషేధం రెండు నిషేధం అంటే జీవన్ముక్తుల్లో ఏవి పోయినై ఏవి ఉన్నాయి ఇది విధి అది నిషేధం విధి నిషేధాలు కాబట్టి జీవన్ముక్తస్థు తద్విద్వాన్ పూర్వోపాధి గుణాన్ని త్యజేత్ త్యజతి సంపూర్ణంగా వాటిని నిషేధించేశాడు సచ్చిదానంద రూపత్వాత్ సచిదానందరూపత్వం భవత్ ఇది విధి సచ్చిదానందరూపత్వం భవత్ సత్ చి ఆనందం సత్యం జ్ఞానం అనంతం అస్తి ప్రియం సచిదానంద స్వరూప రూపత్వం భవేత్ ఇది విధి కాబట్టి ఇప్పుడు ఏమైంది ఇంతకుముందు ఏవైతే ఉపాధి లక్షణాలు ఉన్నాయో ఆరోపించబడినటువంటివి నేను దేహము నేను ప్రాణము నేను మనస్సు నేను బుద్ధి అని ఏదైతే అనుకుంటూ ఉన్నాడో నేను దేహం గనక దేహ బాధలు నావి దేహం చనిపోతుంది గనక నేను చనిపోయేటువంటి వాడిని మర్చుణ్ణి మనసులో కోరికలు ఉన్నాయి అవి తీరలేదు దుఃఖము నేనే మనసు గనక నాకు దుఃఖము నేను అహం దుఃఖీ అహం సుఖీ ఇవేవైతే ఉన్నావో ఇవన్నీ పూర్వ ఉపాధి గుణాన్ జ్ఞానాత్ పూర్వం సర్వాన్ ఆరోపితాన్ సర్వాన్ ఉపాధి గుణాన్ త్యజతి సంపూర్ణంగా వీటిని విడిచిపెట్టినటువంటి వాడు త్యజతి నిషేధం ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అవన్నీ విడిచిపెట్టిన తర్వాత సచ్చిదానంద రూపత్వం భజేత్ సచిదానంద రూపత్వాత్ భవేత్ భవేత్ తానే సచిదానందవరూపంగా అయిపోతూ ఉన్నాడు సచ్చిదానందూపత్వాత్ భ్ర భవేత్ భ్రమర కీటవత్ కనుక పూర్వ ఉపాధి గుణాలన్నిటి కూడా వదిలినటువంటి వాడు జీవన్ముక్తవిద్వాన్ ఆత్మ సర్వం ఈక్షతే విద్వాన్ పూర్వోపాధి గుణాన్ని త్యజతి సచ్చిదానంద రూపే కథం ఎగ్జాంపుల్ భ్రమర కీటవత్ కథం అంటే భ్రమర కీటవత్ కీట కీటక కీట అంటే పురుగు ఇది ఒక న్యాయం ఇది భ్రమర కీటక న్యాయం దీని పేరు భ్రమర న్యాయం ఇది కొద్దిగా ప్రాబ్లం భ్రమర న్యాయం ఒక ప్రాబ్లం భ్రమర కీటవతి అంటే పురుగు కీటక భ్రమరవంటే తుమ్మిద ఓకే ఈ తుమ్మిద వెళ్ళి ఒక పురుగును పట్టుకొని వస్తుంది గోడలో అది ఒక గూడు గూడు కట్టుకొని ఉంటుంది ఏది ఈ భ్రమరం ఒక చిన్న గూడు మట్టితో కట్టుకొని ఉంటుంది దానికి ఒక రంధ్రం కూడా ఉంటుంది ఈ పురుగును తీసుకొని వచ్చి ఆ రంధ్రంలో పెడుతుంది విచిత్రం ఏంటంటే దీన్ని నేను లాజికల్గా చూడడం లేదు దీనికి వేరే సపరేట్గా సపోర్టింగ్ లాజిక్ నేను ఇస్తాను భ్రమ న్యాయం నాకు బిగినింగ్లో చిన్నప్పుడు కూడా ఈ చదివినప్పుడు చాలా డౌట్స్ ఉండేటి ఇప్పుడు మీకు రానివని డౌట్ సరేనా నాకున్నాయి కనుక అది తీసుకొని వచ్చి దీంట్లో పెడుతుంది ఈ చిన్న గూడులో అది ఏదైతే కట్టుకొని ఉందో దాంట్లో తీసుకొచ్చి పెడుతుంది ఆ పురుగుని అది హెల్ప్లెస్ కండిషన్లో ఉంటుంది నిస్సహాయంగా ఇంక ఇది పట్టుకున్న తర్వాత అదేం చేయలేదు పైగా ఇది తీసుకొని పురుగుని చిన్న పురుగు దానికి ఏదో చిన్న చాలా కాళ్ళు ఉంటాయి అది కూడా ఫీమేల్ అని నా ఉద్దేశం అందువల్ల అనిమల్ హస్బెండరీలోకి నేను ఎంటర్ కావడం కదా సరేనా దాన్ని తీసుకొని లోపల పెడుతుంది పెట్టిన తర్వాత ఆ రంధ్రం ఏదైతే ఉందో గూడుకి అది ద్వారం అనుకోండి మీరు మన భాషలో అక్కడ ఇది కూర్చుంటుంది ఏది భ్రమరం కూర్చొని ఉ సౌండ్ చేస్తూ ఉంటుంది ఈలోగా అది లోపల ఏదైతే ఉందో పురుగు అది బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ లోపల ఇది దాన్ని కుడుతూ ఉంటుంది మళ్ళీ అది లోపలికి వెళ్ళిపోద్ది కొద్దిగా మళ్ళీ అది బయటకు వస్తుంది వెళ్ళిపోదామని ఇది దాన్ని కుడుతూ ఉంటుంది ఈ కుట్టడం ఏమిటనే దానికి నేను పోదలుచుకోలేదు ఏం కుడుతుందో ఏం జరుగుతుందో ఎందుకంటే అది ఆడది పురుగు సరేనే ఇది తుమ్మిది ఈ విధంగా కుట్టి కుట్టి కుట్టి కుట్టి ఒక దశలో ఏం జరుగుతుందంటే దాంట్లో నుంచి రెక్కలు వచ్చి ఒకటి ఎగిరిపోద్ది ఇంత సున్నితమైన విషయాన్ని మహర్షులు ఫాలో అయ్యి పరిశీలించి దీన్ని సున్నితంగా పరిశీలించి బ్రబర్ కెట్టక న్యాయం అన్నారు దాన్ని తీసుకొచ్చి ఇంత పెద్ద సబ్జెక్టులో తీసుకొచ్చి పెట్టారు ఆ ఎగిరీ వెళ్ళేటప్పుడు దానికి రెక్కలుంటాయి పురుగ్గా ఉంటుంది చూచారా ఆ పురుగ్గా ఉన్నప్పుడు తెచ్చిపెట్టింది అప్పుడు రెక్కలు ఉండవు దానికి అది రెక్కలుంటే ఇది పట్టుకొని రాలేదు దాన్ని అది పురుగులాగా ఉంటుంది అలా కదులతో ఉంటుంది క్రౌలతో ఉంటుంది ఇది పోయి పట్టుకుంటుంది దాన్ని పట్టుకొని తీసుకొచ్చి పెడుతుంది పెట్టి దాన్ని కుడుతూ ఉంటుంది అట్లా ఆ తర్వాత ఒక దశలో అది రెక్కలు వచ్చి ఎగిరి వెళ్ళిపోద్దు ఇది దీనికి భ్రమర కీటక న్యాయం ఏంటంటే ఆ కీటకం ఏదైతే లోపల ఉందో కీట ఇది భాగవతంలో కూడా వస్తుంది కీట పేషకృత రుద్ధ కుడ్యాం తాం తమ అనుస్మరణ్ తమ్ అనుస్మరన్ కుడ్యాయాం కీట పేషకృత స్కృత పేషస్కృతారు బంధిత కుడ్డా అనుస్మరన్ అలా జరిగిన తర్వాత ఏమవుతుందండి అని అంటే సంరంభయోగేన సంరంభయోగేన సంబంధేన విందతే అది పొందుతూ ఉంది ఏం పొందుతూ ఉందండి అది అంటే తత్స్వరూపాత్ తత్స్వరూపత్వాత్ విందతే తత్స్వరూపత్వాత్ విందతే అంటే దీన్ని తీసుకొచ్చి పెట్టి అది కుడుతున్న తర్వాత ఒక దశలో అది రెక్కలు వచ్చి వెళ్ళిపోద్ది అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే భ్రమరం తొమ్మిది ఏదైతే ఉందో అది ఇక్కడ కూర్చొని దాన్ని కుడుతూ ఉంది గనక లోపల ఉండేటువంటి ఆ పురుగు బయటికి పోలేక అలా ఎప్పుడు కుడుతుందో ఎప్పుడు గుడుతుందో ఎప్పుడు గుర్తుందో ఎప్పుడు గుర్తుందో సంరంభయోగేన అటు సంరంభము ఇటు భయం రెండు యోగేనా సంబంధైనా ఈ రెండు కలిసి ఉండటం చేత ఏం జరుగుతుందో తెలుసా దాని గురించి ఇంకా గుర్తుందేమో ఇంకా గుర్తుందేమో ఇంకా గుర్తుందేమోనని భ్రమరాన్ని గురించి తదేకంగా ఆలోచించడం వల్ల యద్భావం తద్భవతి యాజ్ యూ థింక్ సో యూ బికమ్ నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నీవు గనక భ్రమరాన్ని గురించే కీటకం ఆలోచించడం వల్ల ఒక దశలో అదే భ్రమరంగా మారిపోతే అదే భ్రమరంగా మారిపోతే ఇప్పుడు భ్రమరాన్ని భ్రమరం ఏం చేయదు గనక అది హాయిగా ఎగిరి వెళ్ళిపోయింది అనేది ఎందుకంటే ఇంతకుముందు దానికి రెక్కలు లేవు ఇప్పుడు రెక్కలు వచ్చేగిరిపోయినాయి గనక ఇది భ్రమర న్యాయం యద్భావం తద్భవతి మనం మనం తైతరేంకొస్తే బ్రహ్మవిద బ్రహ్మయువ భవతి అదే బ్రహ్మవిద బ్రహ్మయువ భవతి కాబట్టి బ్రహ్మచింతనంలోనే ఉండేవాడు ఇప్పుడు మన శ్రవణం మనం నిధిధ్యాస చూసాం ఈ మూడు అయినాయి కాబట్టి ఆ నిధిధ్యాసలో ఎవడైతే సుస్థిరంగా ఉండిపోతున్నాడో ఎస్య ప్రజ్ఞ స్థిత భవేత్ అలా సుస్థిరంగా ఉంటూ ఉందో ఇది భ్రమర కీటక న్యాయం ఎందుకంటే శ్రవణం అయిపోయింది మననంలో సందేహాలు నివృత్తి అయిపోయినాయి నిధిధ్యాసకు వచ్చేటప్పటికి ప్రతిబంధకాలంటే కూడా ప్రతిబంధక నివృత్తి అర్థం జరిగిపోయింది ఆ తర్వాత తానే అదేకంగా అదే రూపంలో ఉండి బ్ర బ్రహ్మ భవతి యద్భావం తద్భవతి దిస్ ఇస్ భ్రమర కీటక న్యాయం అని అర్థమవుతుంది కానీ విచిత్రం ఏంటంటే అట్లా గనక థింక్ చేసి ఒకరింకొకరు అయ్యేటట్లయితే మానసికంగా కావచ్చు సూక్ష్మదేహంతో కావచ్చు కానీ స్థూలదేహంతో అవుతారా అనేది నేను భ్రమరకీటక న్యాయం చదివినప్పుడే నాకు డౌట్ ఇప్పుడు స్వామిజీ మేము మీలాగా అయిపోతాము అనుకుంటే అయిపోవచ్చు నా మనసుగా మీరు కావచ్చు నా మనసులో ఉండే భావాలన్నీ మీకెక్కితే కావచ్చు ఇప్పుడు భార్య భర్తలు అదే కదా సినిమాలో పాటలు అవే కదా నువ్వు నీకు నువ్వు నువ్వే నేను నేనే నువ్వు ఎట్లా అవుతారు కర్మ కాకపోతే నువ్వే నేను నేనే నువ్వంటే నీ మనసే నాదే నా మనసే నీదే అంతే కానీ నువ్వు కనొద్దు నేను కంటా అవునా అది విషయం మనస్సు కావాలంటే సూక్ష్మ శరీరం కావాలనుకుంటే భావాలే గనక అవి నీకు జన్మైతే నువ్వు అది కావచ్చేమో కానీ దేహం మారడం అనేటువంటిది కుదరదు అందువల్ల అది తీసుకొచ్చి నా వ్యక్తిగతమైన అభిప్రాయం నేను శాస్త్రంతో డిఫర్ అవుతున్నాను మీరు అనుకుంటారా నాకు శాస్త్రమే ఆక్సిజన్ సరేనా నేర్పాలి అది ఏదైతే పురుగుని తీసుకొచ్చి పెట్టిందో అది ఫిమేలు ఇది కొట్టడం ఏదైతే ఉందో కొట్టడమే మధ్యలో అది ప్రెగ్నెంట్ అయింది నా వ్యక్తి అభిప్రాయం తరువాత ఆ కీటకవనం నుంచి పుట్టేది కందిరిగా కందిరిగా పుడుతుంది కందిరిగా కందురిగా రెండు ఒకటే మీరు దాన్ని స్వామీజీతో పదం తప్పని అడు అనుకోబాగా కందిరీగా తెలుగు కందురిగా తెలుగు కాబట్టి కీటకానికి రెక్కలు ఉండవు కానీ కందిరీకి రెక్కలుంటాయి మనల్ని కొడుతుంది అదే రెక్క పురుగుట్టడం కాదు మనకి ఎగిరిపోతుంది అది అందువల్ల అదే గనక ఆ కీటకం ఆడశిశువునే కనుక ప్రసవిస్తే అది కూడా మళ్ళీ కుట్టించుకుంటానుంటుంది మగ శిశువు కందిరిగా కావడం వల్ల అది దానికి రెక్కలు వచ్చి అది ఎగురుతూ ఉంటే ఇది అదేనేమో అని అనుకోని ఇది ఏది భ్రమరావు దాన్ని కుట్టడం మానేస్తే లేదా ఇది ఏమన్నా ఆహారానికి పోతే అది ఎగిరిపోతే ఇది అనుకుంటున్నాను నేను కాకపోతే స్వామిజీ మనమెట్లా దీన్ని సమన్వయం చేసుకోవాలంటే స్వేచ్ఛ ఫ్రీడమ్ ముక్త అంతే దట్ ఇస్ ద పాయింట్ స్వేచ్ఛ ఎప్పుడైతే రెక్కలు వచ్చాయో స్వేచ్ఛ ఇంకా దానికి బంధం లేదు ఎగిరిపోతూ ఉంది అంతవరకే తీసుకోవాలి మనం దృష్టాంతం ఇంతవరకే స్వేచ్ఛ ఏకదేశీయం సరేనా కాబట్టి ఇంతముందు బంధింపబడి ఉంది ఇది కాకపోతే అది కూడా ఏమిటంటే అలా యద్భావం తద్భవతి అనేదే ప్రధానమైన విషయం బ్రహ్మర కీటవత న్యాయం అందువల్ల మళ్ళీ ఈ అనిమల్ హస్బెండరీ చదువుకున్న వాళ్ళు ఉంటే డాక్టర్స్ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు మీకు తెలుసా దాంట్లో నుంచి ఇది పుడతుంది అంటే నాకేం తెలుసు పుట్టేవే అర్థం కావడం పుట్టే తెలుస్తాయి కనుక ఇది ఉద్దేశం భ్రమరకీటక న్యాయం అంటే ఇది కనుక కీట పేషకృతార్థ కుజ్యాయా తమ్ అనుస్మరన్ సంరంభయోగేన విందతే తత్స్వరూపతాం తత్స్వరూపతాం విందతే అనేది ఇది భ్రమరకీటక న్యాయానికి శ్లోకం ఇది భాగవతంలో వస్తుంది భాగవతంలో సప్తమ స్కందంలో వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం సప్తమ స్కందంలో వస్తుంది సప్తమ స్కందంలో కూడా ఎందుకు వస్తుంది అంటే సుఖబ్రహ్మని పరీక్ష మహారాజు క్వశ్చన్ చేస్తాడు భయ మహాత్మా ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాం చాలామంది రాక్షసులు ఇప్పుడు పోతన అప్పుడికి రాలేదనుకోండి పోతన ఇంకా రాలే ఇప్పుడు హిరణ్యకశపుడు హిరణ్యాక్షుడు సప్తమ స్కందం అంటే హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడు అది బ్రీఫ్ చేసిన తర్వాత ఇట్లా జరిగిందంటే దాని గురించి విపులంగా చెప్పమని అడుగుతాడు పరీక్షణ మహారాజు విపులంగా చెప్పడానికి శుకబ్రహ్మ ప్రారంభిస్తాడు అప్పుడు క్వశ్చన్ వేస్తాడు మహాత్మా మరి వీళ్ళు రాక్షసులు కదా ఈ రాక్షసులుగా ఉండేటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క చేతిలో మరణిస్తే వీళ్ళకు కూడా సద్గతి ప్రాప్తిస్తూ ఉంది కదా ఇంత దుష్టకార్యాలు చేసేటువంటి వాళ్ళకి సద్గతి ఎలా ప్రాప్తించింది అని క్వశ్చన్ చేసినప్పుడు నాయన దీనికి కారణం ఒకటే సంరంభ భయ యోగేనా విందతే తత్స్వరూపత కాబట్టి వాళ్ళు కూడా నువ్వు ఎట్లాగైతే శృతి మందిరంలో విని నిది నిధిధ్యాసలో కూర్చొని నీవే ఆత్మస్వరూపం అని ఎట్లాగైతే నిధిధ్యాసన చేశావో తదేకంగా రెండవ ఆలోచన లేకుండా వీళ్ళు కూడా కాకపోతే భయం చేత నువ్వు భక్తి చేత వాళ్ళు భయం చేత నీది శ్రద్ధాభక్తి వాళ్ళది సంభ్రమ భయ యోగేనా సంభ్రమ భయాలు వాళ్ళకి శ్రద్ధాభక్తులు నీకు భగవంతుని భక్తితో శ్రద్ధతో నువ్వు చేస్తే నువ్వు భగవంతుని పొందావు కానీ వాళ్ళు పొందారు అంటే వాళ్ళ భయం చేత నిరంతరం అదే మనసులో ఇంకొకటి లేని కంసుడికి కృష్ణుడు తప్ప రెండవది లేనేలేదు అర్థమవుతుంది ఎప్పుడు కూడా అంతే పార్టీలు కూడా అంతే కదా ఈ పార్టీ ఎప్పుడు ఆ పార్టీ గురించి మాట్లాడుతుంటాడు వాడికి ఎక్కడ వస్తాయి ఓట్లు వాడికి ఎక్కడ వస్తాయి సీట్లు వాడెంత తినేశాడు వీడెంత తినేశాడు వీడెంత తిన్నాడు వీడేం తినలేదా వాడేం తినలేదా ఎందుకంటే ఎప్పుడు అది భయం వాడు ఎక్కడన్నా అది పట్టుకుంటాడని వీడికి భయం వీడెక్కడ ఉంటాడు వాడికి భయం ఈ భయాలన్నీ ఉంటాయి కనుక సంభ్రమ భయ యోగేనా అది అడ మనది భక్తి వల్ల భక్తులు భగవంతుని పొందుతారు జ్ఞానం వల్ల భక్తులు భగవంతుని పొందుతారు వీళ్ళకి భయం ఉంటుంది కనుక రాక్షసులకి అమ్మ ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఎవరు శ్రీహరి శ్రీహరి శ్రీహరి నువ్వేంటి శ్రీహరి శ్రీహరి వాళ్ళేంటి శ్రీహరి శ్రీహరి జస్ట్ మోడలేషన్లో డిఫరెన్సే కానీ విషయం ఒకటే కనుక అందువల్ల విందతే తత్స్వరూపతాం స్వరూపత విందతే అనేది భ్రమర కీటక న్యాయం జీవన్ ముక్తస్ పూర్వోపాధి విముక్తిని పొందుతూ ఉందో పురుగు దస్తుంది కంతరిగ్గా పుడుతుంది స్వేచ్ఛగా ఎగిరిపోతుంది యద్భావం తద్భవతి మళ్ళీ అనుకోవచ్చు స్వామిజీ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం కూడా ఎట్లాంటి పూర్వపుణ్యానయ్యా వృద్ధానికి ఆడపిల్ల బుట్టుంటే పోదు బయటికి మగది పుట్టింది కనుక పోయింది మగదే ఎందుకు పుట్టింది అది కూడా సంతానం కూడా పూర్వపుణ్యాన కొందరు ట్రై చేస్తూ ఉంటారు ఒక పిల్లవాడైనా పుట్టకపోతుంటారు ఏడు మంది ఆడపిల్లకాయలు పుట్టిన తరువాత వాళ్ళు అనుకుంటే ఇంకా దాని ఎందుకంటే ప్రతిసారి ట్రై చేస్తాము ప్రతిసారి ఒక ప్రహ్లాదులన్న వస్తాడని రాలేదని ఎందుకంటే పూర్వపుణ్యం కొందరు మగపిల్లలే పుట్టతారు వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు ఒక్కడా ఒక్క ఆవిడన్నా ఒక్క ఆవిడన్నా రాకపోతుంది ఎందుకని దేశాది నేత అవుతుందేమో ఒక్క రాకపోద్ది అని ట్రై చేస్తారు వాళ్ళు వాళ్ళ మగపిల్లలే బుడుతుంటారు ఇది పూర్వపుణ్య విశేషం కాబట్టి పూర్వపుణ్యమైన ఇప్పుడు నువ్వెట్లవుతావు యద్భావం తద్భవతి భ్రమరకీటవత్ అంటే జీవన్ముక్తులు అవుతావు అంటే నీది కూడా పూర్వపుణ్యమే వాళ్ళది పూర్వపుణ్యం అంటే పుణ్యకార్యం పుట్టడం అనేటువంటిది నీది పూర్వభ్యాసేన శ్రవణ మనన నిదిధ్యాసేన భ్రమరకీటవత్ తద్విద్వాన్ భవతి స తద్విద్వాన్ పూర్వోపాధి గుణాన్ని తేజేత్ సచ్చిదానంద రూపత్వాత్ భవేత్ భ్రమర కీటవత్ క్లియర్ నెక్స్ట్ ఇప్పుడు నీది ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యం చూడండి నీది ప్రత్యేకమైన సామ్రాజ్యం ఇప్పుడు ప్రపంచంలోనే ఉండాడు జీవన్ముక్తుడు కానీ ఎక్కడ లేదు తమష చూడండి అభిష్టాలే తెలియనివాడు ఆశలే లేనివాడు ఆవేశాలు అంతరించినటువంటి దుఃఖమే అర్థం కానిటువంటి వాడు దేహాన్ని నీడలాగా చూచేవాడు నీ నీడను నువ్వు ఎట్లాగైతే ఛాయను చూస్తావో ఇది కూడా పరిదృశ్యమానం ఛాయవత కాబట్టి దేహాన్ని కూడా నీడలాగా చూచేటువంటి వాడు మనసుకు చిక్కనటువంటి వాడు మమతలే లేనటువంటి వాడు అగ్నిలాగా పవిత్రుడు ఆకాశంలాగా నిస్సంగుడు నింగిలాగా సహా జీవన్ముక్త సహా బ్రహ్మ జ్ఞాని అతడు చిన్న విషయం కాదు ఇది కాబట్టి ఆయనది ఒక సామ్రాజ్యం సరేనా ఆయన సామ్రాజ్యం ఆయన చక్రవర్తి ఏమి సామ్రాజ్యం అది ఆత్మ సామ్రాజ్యం ఇలా పేరు మీరు ఆత్మ సామ్రాజ్యంలో ఎవరు తాను ఆత్మ రాముడు ఇప్పుడు మనం మాట్లాడిందంత రామాయణం మాట్లాడిందంత రామాయణం లిస్సన్ తీర్త్వాణవం హ రాఘద్వేషాది రాక్షన్ సమాయుక్ ఆత్మో విరాజరే ఇంతకు ముందు స్వాత్మానం సర్వం ఈక్షతే జీవన్ముక్త పర్యాపదాలంతే ఆయన ఎవరో తెలుసా ఆత్మ మన వాళ్ళు కూడా వాడతారు ఈ పదం డిఫరెంట్గా వాడతారు అది వచ్చిన బాధ తర్వాత మాట్లాడతాం కానీ వడ్డించడా ఆత్మారావుడు అలాడుతున్నాడు ఇంట్లో వేరు ఇదే వడ్డించరగా తర్వాత మాట్లాడతాం కానీ ఆత్మారాముడు అల్లాడుతున్నాడు అంటే లోపల ఎప్పుడు అల్లాడుతున్నాడు అని ఉద్దేశంలో ఆత్మారావు జీవత్వం అయింది ఆకలి దప్పులు ప్రాణధర్మం ప్రాణధర్మం ఉపాధి ధర్మం అది ప్రాణధర్మం అంటే ప్రాణ ఉపాధి ధర్మం అది త్యజేత్ ఉపాధి గుణాన్ని త్యజేత్ కంప్లీట్గా పోయిండే కదా ఇంకెక్కడున్నాడు కాబట్టి ఆత్మ అనే పదాన్ని రాంగ్ యూసేజ్ అది మనం వాడడానికి కుదరదు ఆత్మరామ అనేటువంటి శబ్దం కేవలం జీవన్ముక్తులే వాడాలి ఇది చూడండి ఆత్మ కావాలి అంటే ఆత్మ సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాముడు ఆత్మసామ్రాజ్యం పోని రాముడు ఏ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు అయోధ్యని యోద్ధం నశక్యహ దాన్ని దాట దాన్ని ఎదిరించిన ఎవరికి సక్యం కాదు అటువంటి అయోధ్యని పరిపాలించాడు ఆయన రాముడు రాము విరాజతే నువ్వు ఆత్మ రామో విరాజతే కాబట్టి అయోధ్య ఏ పోరాటం లేనిటువంటి చోటు యోద్ధం నశక్యతే సరేనా నశక్యహ పోరాటం లేనిటువంటి చోటు అయోధ్య అందువల్ల అయోధ్యలో పోరాటాలే లేవు అయోధ్యలో పోరాటం వస్తే రాముడు ఉండడు బాలకాండ అయిపోయిన తర్వాత అయోధ్యకాండ అయోధ్యకాండలో ఎక్కడ మీకు యుద్ధం లేదు చూడండి యుద్ధం లేనిటువంటి కాండ అయోధ్యాకాండ అందువల్ల పూర్వపు రోజుల్లో ఏ ఇంట్లో అయినా సరే అత్తాకోడలు గనక పేచీలు పడుతుంటే అయోధ్యకాండ చదివించేవాళ్ళు ఎందుకంటే ఆ పేచీలు అవుతాయని మామక అల్లుళ్ళు కనుక గొడవలు వస్తే అయోధ్యకాండ చదివించేవాళ్ళు వర్షాలు పడకపోతే విరాట్ పర్వం చదివించేవాళ్ళు భారతంలో కాబట్టి యుద్ధాలే లేనిటువంటిది పోరాటం చోటు నేను నాది అహంకారం మమకారం రాగద్వేషాలు ఈ పోరాటాలు నిండుంటాయి ఇవన్నీ కూడాను ద్వైతం అంతా నిండిపోయి ఉంటుంది ఈ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి మంచికి చెడుకు సంఘర్షణ నీతికి అవినీతికి సంఘర్షణ న్యాయానికి అన్యాయానికి సంఘర్షణ ధర్మానికి అధర్మానికి సంఘర్షణ జ్ఞానానికి అజ్ఞానానికి సంఘర్షణ ఇదంతా హృదయంలోనే ఉంటుంది నీతిగా ఉండేదెవడు మనిషే అవినీతితో నడుచుకునేదేవుడు వాడే ధర్మంగా చరించేదేవాడు మనిషి అధర్మంగా చరించేదేవాడు వాడే ఎక్కడున్నాయా రెండు హృదయంలో ఉండే ఇది అయోధ్య కాబట్టి ఈ సంఘర్షణ ఎక్కడైతే ఉండదో అక్కడ రాముడు ఉంటాడు సంఘర్షణ మొదలైందే మీరు చూడండి అయోధ్యకాండ అద్భుతంగా ఉంటుంది చైతన్య రామాయణం చదివారు కదా మీరు జస్ట్ మందర ఎంటర్ అయింది రాముడు ఎగ్జిట్ మందర వచ్చింది అంతే ఇంక రాముడు లేడు ఎందుకని యుద్ధం ప్రారంభమైంది కానీ ఇంకా నాకు అవసరం లేదని అరణ్యానికి వెళ్ళాడు అదే ఏ హృదయంలో ఈ ద్వంద్వ ఘర్షణ ఉంటుందో సంఘర్షణ ఉంటుందో ఇన్ని డౌట్ ఒకటిగా లేకుండా లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని ఉంటారు చూచారా అది మందల స్వభావం అక్కడికి వచ్చిన తర్వాత రాముడు ఇంకా నిలబడు నువ్వు ఎంత సాధనన్నా చేయి నేను అందుకనే చెబుతాను మీకు ఆత్మజ్ఞానం కలగడం చాలా పెద్ద టైం పట్టదు ప్రతిబంధకాన్ని నివృత్తి చేసుకోవడంలోనే పోతుంది అందువల్ల ప్లీన్గా ఉండాలి లోపల బయట ఒకటి పెట్టుకు ఉండవనుకో ఇంక జీవితాంతం నువ్వు ప్రయత్నం చేసినా ఆత్మజ్ఞానం కుదరదు ఎందుకని అదే ద్వైతం వాట్ ఈస్ ఇన్ సైడ్ ఈ నాట్ అవుట్ సైడ్ వాట్ ఇస్ అవుట్ సైడ్ ఇది ఒకవేళ కనుక మనకు పుట్టుకతోనే వచ్చుంటే ఈ దౌర్భాగ్యం దరిద్రం ఐ కాల్ ఇట్ దరిద్రం కాన్షియస్లీ సరేనా దీన్ని పోగొట్టుకోవాలి ఈ దరిద్రం ఉండేవాడు కోటీశ్వరుడైనా కూడాను దుఃఖభాగుల కిందకే చేరిపోతాడు కాబట్టి ఆ బ్రెయిన్నెస్ రావాలి ఇదంతా అంతఃకరణ శుద్ధి ఉండాలి చొదట ఏది సాధన చదుష్టయం దాంట్లో వచ్చేస్తుంది శమధమాదుల్లో ఉపరతి ఉపరతినే వస్తుంది ముఖ్యంగా ఇవి జరగాలి అప్పుడు ఆత్మ రాముడు కాబట్టి రామాయణం అంతా ఏమీ లేదు రాముడు గుట్టాడు విశ్వామిత్రుడు యాగ సంరక్షణ దేశకెళ్ళాడు కాబట్టి విశ్వానికి ఎవడైతే స్నేహితుడో విశ్వానికి మేలు చేసేవాడో లోకాసంస్థా సుఖినోభవంతో మైకులో మాట్లాడేవాడు కాకుండా నిజంగా ఎవడి హృదయంలో అయితే లోకానికి మేలు చేయాలని ఉందో విశ్వానికి మేలు చేసేటువంటి వాడు విశ్వామిత్రుడు అటువంటి వాడు ఏం చేస్తాడు విశ్వామిత్రుడు వ్యాపారం చేయడు రాజకీయాల్లో పోడు యజ్ఞాలు చేస్తాడు పది మందికి పనికి వచ్చేటువంటి పని అటువంటి యజ్ఞాన్ని పాడు చేయడానికి దుష్టులు ఉంటే దాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత భగవంతుడి కనుక రాముని రామన్నాడు కానీ దశరథుడు అన్నాడు నేను వస్తాను అన్నాడు నా నా పరివారం అంతా మొత్తం అందరం కలిసి వస్తాను ఆయన అవసరం లేదు ఆ చిన్నపిల్లని పంపించాలని భగవంతునికి ఒక కృప కావాలి రాముడు వెళ్ళాడు అక్కడ యజ్ఞాన్ని సంరక్షించాడు విశ్వామిత్రుడు చేసేటువంటి యజ్ఞం కాబట్టి విశ్వానికి మేలు జరగాలనేటువంటి తెగలను శుద్ధిగా ఏ వ్యక్తి అయితే జీవిస్తూ ఉంటాడో వాళ్ళ దగ్గర రాముడే ఉండి సంరక్షిస్తూ ఉంటాడు బాధలు వస్తాయి రాముడు ఉంటాడు వాటిని తీర్చడానికి అది యజ్ఞం అయిపోయింది యజ్ఞమైన తర్వాత ఏం జరగద్ది కళ్యాణం వస్తు అంతే ఇంకా మధ్యలో ఏమన్నా ఉన్నాయనుకుంటే అవి కూడా రాలిపోతాయి అదే అహల్య శాప విమోచన శాపాలు పాపాలన్నీ దూరం అయిపోతాయి ఆ తర్వాత సీతారామ కళ్యాణం తర్వాత అంటే సీతారామ కళ్యాణం ఎక్కడ జరగద్ది ఒక్కొక్క గ్రంథం అయిపోతామంటే సీతారామ కళ్యాణం కిణపురుషత్తు అయిపోయింది సీతారామ కళ్యాణం కటపురుషత్తు అయిపోయింది సీతారామ కళ్యాణం సరే జిజ్ఞాసాధికరణం సీతారామ కళ్యాణం ఆ ఏది కాంతి ఏంటి తైతిర ఉపనిషత్ సీతారామ కళ్యాణం పురుష సూక్తం సీతారామ కళ్యాణం సరేనా ఆ తర్వాత మళ్ళీ మందర ఎంటర్ అవుతా కాకుండా చూసుకోవాలి మందర ఎంటర్ అయింది రాముడు అర నివాసానికి పోయాడు పోయిన తర్వాత ఇంకా ఇంకా మనసు బహిర్ముఖం అవుతుంది మనసు బహిర్ముఖం అవుతుంది అంతవరకు రాముడు ఒక్కడే ఉంటే చాలని అయోధ్యను వదిలి అరణ్యానికి వచ్చినటువంటి సీతమ్మ ఒక్కసారి బంగారు జింకని దోచింది ఎక్కడన్నా ఉందే బంగారు జింక ఉండే అవకాశం ఉందే చెప్పండి మామూలు జింకలే దొరకడం లేదు బంగారు జింకలు ఉంటాయా మనకు తెలియపోవచ్చు ఎత్తు స్వతహ ప్రాప్తం జ్ఞానం నీకు నీకు అర్థం కాలేదు పెద్దలు చెప్పిందన్నయ్య నాదా రాముడు చెప్పింది నువ్వు వినాద రాముడు చెప్పింది వినకపోతే ఎట్లా వద్దు సీత అని చెబుతున్నా కూడాను నాకు తెచ్చి ఇవ్వవా అంటున్నాడు ఎంతసేపు ఇక చెప్పి చెప్పి చెప్పి చెప్పి రాముడు ఇంకా తర్వాత నేను నన్ను వద్దనుకుంటూ ఉంటే నేనేం చేస్తాను నువ్వు పో పో అంటే నేనేం చేస్తాను ఎక్కడి నుంచి పో అని హృదయం నుంచే కదా పోమన్న శరీరం ఏముంది ఉపాధి ఇప్పుడు రాముడు దూరం అయ్యాడు అప్పుడు పోతూ పోతూ కనీసం నన్ను దూరం చేసుకుంటుండవు వివేకమన్నా నీకు దగ్గరగా ఉంటే ఆత్మ నీకు దూరం కాదు ఆత్మను దూరం చేసుకుంటూ ఉన్నావు వివేకం అన్న దగ్గర పెట్టుకో వివేకంతో రేపు మళ్లీ పొందాలి సాధన చిత్ర సంపద కనుక వివేకం ఎవరు లక్ష్మణుడు లక్ష్మణుడు ఉంచుకోరు లక్ష్మణుడు ఉన్నాడు అక్కడ నాయన జాగ్రత్త ఒక్కసారి పరమేశ్వరుని పోగొట్టుకున్న వివేకాన్ని పోగొట్టుకోకుండా ఉంటారా శుభ్రంగా పోగొట్టుకుంటారు అందువల్ల లక్ష్మణుడిని బొమ్మ వాడు వాడు మారించి అరిచాడు హా లక్ష్మణ హా సీత అని అరిచేటప్పటికి వివేకం కనుక కేవలం శబ్దం ప్రధానం కాదు వదిన నా మాట విను నువ్వు శబ్దం వింటున్నావు కానీ భావం నాకు అర్థమవుతా ఉంది రాముడికి అపాయం వచ్చేటువంటి అవకాశం లేదు నా మాట విను అని లక్ష్మణుడు ఎంత చెప్పినా సీతమ్మ వినడా స్త్రీని ఎవడు కన్విన్స్ చేయగలడు స్త్రీలను కన్విన్స్ చేయడం అంతేలిక వాళ్ళు కన్విన్స్ కావాలనుకుంటే అవుతారు అంతే కాకూడదు అనుకున్నారా దండిగా మొండి మొండి దండిగా ఉండేవాళ్ళే సరేనా అందువల్ల ఆ లక్షణం మన సీతమ్మలో కూడా కనపడుతుంది సీతమ్మ పంపించేసింది వెళ్ళాడు రావణాసురుడు వచ్చాడు తీసిపోయాడు ఇప్పుడు దుఃఖపడుతుంది అక్కడ రాముడికి దూరం అయిపోయాను కదా రాముడు దగ్గర ఉన్నప్పుడు దూరం చేసుకున్నది ఏదైనా కూడా ఒక్కొక్కసారి మనకు చాలా దగ్గరగా ఉంటాయి వాటి విలువ మనకు తెలియదు దూరం అయిపోతాయి ఆ రోజు అర్థమవుతుంది ఏం పోగొట్టుకున్నామని అంతవరకు మన లాజిక్ మనకు ఉంటుంది పోయినరోజు అర్థమవుతుంది అది ఏం పోయిందని కాబట్టి ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి విషయాల్ని మనకు లభ్యమైతే అది ఈశ్వరానుగ్రహంగా మనం గ్రహించాలి వాటిని దూరం చేసుకోకుండా దూరం అయిపోయినవి మళ్ళీ దగ్గరికి రావు ఇప్పుడు శోకంతో ఉంది అక్కడ అశోకవనంలో సరే కనుక ఇప్పుడు అశోకవనంలో ఉంది చూడు తమాషా ఎందుకని అశోకవనం అంటే శోకం లేని వనం శోకం ఎందుకు లేదు రాముణ్ణే చింతిస్తూ ఉంది కనుక నేనంతరం ఇంకేమి శోకం కాబట్టి తదేకంగా రాముడిని ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉందో ఆమె మనసు రాముడి మీద పరిగెత్తింది కనుక రాముడు సముద్రాన్ని దాటి వెళ్ళి దశకంఠుణ్ణి వధించి కుంభకర్ణుడిని వధించి మళ్ళీ ఆమెను తీసుకొని రావాల్సి వచ్చింది అప్పుడు పుష్పక విమానం పుష్పక విమానం అందరూ ఎక్కారు ఎంతమంది ఎంతమంది పుష్ప విమానం అంటే ఎంత ఉంటుందని మీరు అనుకునేది పుష్పక విమానం అంటే బస్సులాగా ఉంటుంది అనుకుంటారు కదా మీరు తర్వాత ఒక్కోడికి కావాలనుకుంటే ఒక్కో సీట్ వస్తుంటుంది అనుకుంటారు లేహా టూ సీటర్ అది పుష్పక విమానం టూ సీటర్ డ్రైవర్ ఒకడు పక్కన ఒకడే మూడోవాడు ఎక్కాడు అనుకో అవుతుంటుంది అట్లా పుష్ప విమానం అందరు అందరూ ఎక్కారు మొత్తం అందరూ ఎక్కారు అందరూ అంటే ఇవన్నీ కూడా ఇంత యుద్ధంలో పాల్గొనేటువంటి సైనికులు ఆగతారు ఏంటి కోతులు ఎక్క వాళ్ళు కొందరు అయితే అన్నారు ఎందా ఎక్కితే ఎట్లయ్యా అని అంటే మా సీట్లు అవసరం లేదు పైన కూడా ఎక్కుతాం నేను వద్దులేనా సీట్లో లేకుండా అని పట్టుకొని వచ్చారు సరేనా ఈ అయోధ్యకు వచ్చిన తర్వాత అయోధ్యలో పట్టాభిషేకం జరిగిపోయింది అభిషేక్త ఇది తీర్త్వా దాటి మోహార్ణవం मोहारणव तीर्थ मोह सा दाटी रागद्वेश राक्षसा हागमो <laughs> द्वेश रावण कुंभकर्णु वधं हत्वा योगी रामयोगी शाति सामुक्त सीता संयुक्त अयोध्य <laughs> को वी आत्मामो विराजते ఇది విషయం కాబట్టి ఎవరి భారతం వాళ్ళది ఎవరు రామాయణం వాడదట్టు ఇది ఇది బ్యూటిఫుల్ శ్లోకం రామాయణం ఒకటే శ్లోకం తీర్త్వా మోహార్ణవం మోహార్ణవం ఆర్ణవం అంటే సముద్రం మోహ అర్ణవం మోహం అనే సముద్రం మోహం అనే సముద్రం ఎక్కడుంది మోహం ఏవ అర్ణవ మోహార్ణవ మోహమే సముద్రం కనుక మోహం అంటే సంసారం మోహం అంటే సంసారం కనుక ఈ సంసారాన్ని రెండింటితో పోలుస్తారు ఎప్పుడైనా చూడండి మనకు శాస్త్రంలో రెండే రెండు ఒకటి సముద్రం రెండవది తెలీదా సంసారాన్ని దేంతో బోలుస్తారు కొంచెం అప్పటి చూద్దాం మంచిదా తేలిగా సముద్రం ఒకటి ఇంకోటి ఎగ్జాక్ట్లీసార అరణ్యం ఎందుకండి ఈ రెండింటితోనే బోలొస్తారంటే రెండు భయస్థానాలు రెండు భయస్థానాలు అరణ్యంలో పోయినాడు అనుకోండి మనిషి వాడు సుఖంగా ఎక్కడ నడుస్తాడు రోడ్డు మీద పోయినట్టుగా ఎక్కడి నుంచి ఏ వస్తుందో తెలియదు ఎక్కడి నుంచి ఏదొస్తుందో తెలీదు భయంకరంగా ఉంటుంది అరణ్యం ఎలుగుబంట ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు పాములు ఎక్కడ ఉంటాయో తెలియదు తేళ్లు ఎక్కడ ఉంటాయో తెలియదు అందువల్ల అరణ్యంలో ఎక్కువ భయం ఉంటుంది అట్లాగే సముద్రంలో కూడా అంతే అగాధం గనక ఎక్కడ మునిగిపోతామో ఏమైపోతావు తిమిగడా తినేస్తాయి అవి తినేస్తాయి ఇవి తినేస్తాయో అని కనుక ఈ రెండు భయస్థానాలు గనక సంసారాన్ని మోహార్ణవం సంసారణ్యం భయారణ్యం అది సరేనా అది కనుక తీర్త్వా మోహార్ణవం అంటే సంసారార్ణవం తీర్త్వా ఈ సంసారం అనేటువంటి దాటడం ఎప్పుడు దాటతావయ్యా రాగద్వేషాది రాక్షసాన్ హత్వా వాళ్ళని నువ్వు వధించాలి ఇది దాటి వాళ్ళని వధించాలి కనుక సముద్రాన్ని దాటి ఆ వైపుకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత లంకలో కుంభకర్ణ రావణులని వధించడం జరిగింది రాగద్వేషాల వాళ్ళు రాగద్వేషాది రాక్షసాన్ హత్వా హత్వా యోగి కాబట్టి ఎవడైతే ఇలా దాటి వెళ్ళాడో రాగద్వేషాలని అణిచేశాడు సంసార సాగరాన్ని దాటాడు జీవన్ముక్త అది వాడు శాంతి సమాయుక్త ఇప్పుడు ఆయన దేంతో కూడి ఉన్నాడు భయంతో కాదు శాంతి ఆ శాంతి ఎవరు సీతమ్మా శాంతి సమాయుక్త సీతా సంయుక్త ఆత్మ రామ విరాజతేరాజతే రాజతే ప్రకాశతే విరాజతే విశేషేణ రాజతే విరాజతే విశేషేణ ప్రకాశతే ఇది దివ్యంగా ప్రకాశిస్తూ ఉండాడు ఇది కాబట్టి మోహం అనేటువంటి దాటిన తర్వాత జ్ఞానం కలుగుతుంది ఎందుకని ఏదైతే మనసు బహిర్ముఖం అయిందో అదే మనసు అంతర్ముఖం ఇది కూడా తద్రూపం అయిపోయింది బ్రహ్మవిద్ బ్రహ్మ ఇవ్వవతి కాబట్టి తీర్త్వా మోహార్ణవం కాబట్టి మోహ సముద్రాన్ని సంసార సముద్రాన్ని దాటేశాము రాగద్వేషాది రాక్షసులని వధించేశాము శాంతితో కూడున్నాము ఇప్పుడు శాంతి సంయుక్త సమాయుక్త సంయుక్త మృత మోహమయీ మాత మృత మోహమయీ మాత జాతో బోధమయ సుత మైత్రేపనిషత్ మృత మోహమయీ మాత మోహమనేటువంటి తల్లి జచ్చింది సి ద పాయింట్ మృత మోహమయీ మాత మోహమనేటువంటి తల్లి చచ్చిపోయింది అంటే తల్లి అని ఎందుకు వాడుతున్నాడంటే ఇక్కడ తల్లి ఉంటేనే పుట్టేది మోహం ఉండిందనుకో మళ్ళీ ఇంకొక జన్మ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇంకొక జన్మ వచ్చేటువంటి అవకాశం లేదు ఆమె చచ్చిపోయింది ఎప్పుడు ఒకరికి జన్మనిస్తూ చచ్చిపోయింది డెలివరీ అవుతూ ఉంది బ్యూటిఫుల్ మైత్రే ఉపనిషత్తు మృత మోహమయి మాత జాతో బోధమయస్సు బోధ అంటే జ్ఞానం బోధమయస్సు జ్ఞానపుత్రుణ్ణి కని జాత వాడికి జన్మనిచ్చి మోహమయీ మాత మృత కాబట్టి ఒక్కొక్కసారి బిడ్డను ఆ కన్నడంలోని తల్లులు చచ్చిపోతుంటారు దుసరా ప్రసవ వేద పడుతూ బిడ్డ అంటే ప్రసవం జరిగిపోద్ది బిడ్డ బాగుంటాడు తల్లి చచ్చిపోద్ది అట్లాగే జ్ఞానపుత్రుణ్ణి ప్రసవించి మోహం అనేటువంటి తల్లి చచ్చిపోయింది అని కాదు మైత్రి ఉపనిషత్తు అది మోహమహార్ణవం తీర్త్వా మోహ మహార్ణవం మహార్ణవం మోహార్ణవం తీర్త్వా రాగద్వేషాది రాక్షసాన్న హా యోగి శాంతి సమాయుక్త ఆత్మరామం విరాజతే ఇది కాబట్టి రామ అంటేనే రమంతే ఎస్మిన్ ఇది రామ ఎవరిలో అయితే అందరూ ఆనందాన్ని పొందుతారో అతడు రాముడు అంటే రమంతే ఎస్మిన్ ఇది రామ అందరూ ఆనందాన్ని ఎక్కడైతే పొందుతారో అది రాముడు అంటే ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం పోతే కాబట్టి ఆత్మానందం అదే రాముడు అంటే ఇక్కడ ఆత్మ విరాజతే ఆత్మ ఆత్మని ఏవ రమణం ఎస్స ఆత్మని ఏవ రమణం ఎస్య ఎవడైతే కేవలం ఆత్మైంది ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాడో రమిస్తూ ఉండాడో రమతే యమున పులినవనే అది రమించడం అంటే ఆత్మానందాన్ని అనుభవించడం అది ఇంకే ఆచార్యులు వారు రామాయణం వైపు వెళ్ళారు కనుక ఇది అందంగా చూడు చూశారు అందువల్ల ఆయన్ని శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం అని తెలుసు చూడు శృతి స్మృతి పురాణానం ఏదైతే వేదం ఏదైతే ఉపనిషత్తు చెప్తూ అదే ఇది చూడు ఎంత చక్కగా చెప్పారు నేను అనుకుంటున్నాను తీర్త్వా మోహార్ణవం చూడండి పదం మోహార్ణవం తీర్త్వా రాగద్వేషాది హత్వా. యోగి శాంత సమాయుక్త శాంత సమాయుక్త ఆత్మారామో విరాజతే కదా సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారికి ఈ శ్లోకమే స్ఫూర్తిచ్చుంటుదేమో అని నాకు అనిపిస్తూ ఎందుకంటే ఇదే పదాలు దొరుకుతాయి ఆత్మ విరాజతే హృదయంలో ఆత్మారాముడు విరాజతే విశేషణ రాజతే ప్రకాశతే కదా హృదయే రామ కేమదయే రామ కేళతి మమ హృదయే మమ హృదయే రామ కేళతి నా హృదయంలో ఆడుకుంటున్నాడు రాముడు ఆత్మ రామ స్వామీజీ ఒక్కడ పల్లవుని పట్టుకొని మీరు ఇది నో మోహ మహార్ణవ సరిపోయిందే మోహార్ణవం తీర్వాహర్నో మోహమహార్ణవ తారకారీ తీర్వా మోహమహార్ణవ తారకారీ రాగేషముఖాసురీ కెళతి మమహృదే రమాళతి మమహృదే మనల్ని మోహ సముద్రం దాటించేటువంటి వాడు మోహ మహార్ణవ మోహార్ణవ అని ఆచార్యులు వారు అన్నారు మహాబెట్టాడు ఇది చిన్నది కాదు సంసారం ఆయన ఇంకొక మనకి అంత తేలిక అనుకోబాకండి సరేనా పక్కన పెట్టండి ఉన్నదాన్ని లోపల ఉండేదాన్ని పక్కన పెట్టండి అంత తేలికగాది ఇది అట్లా తేలికైతే అందరు తరించిపోయి ఉంటారు అహంకారాన్ని పక్కన పెట్టి ఎందుకంటే మహా అర్ణవం మోహ మహార్ణవ తారకకారి. ఈ మోహ మహార్ణవాన్ని మోహం అనేటువంటి సముద్రాన్ని సంసార సముద్రాన్ని దాటించేటువంటి వాడు తారకకారి మనం దాటడానికి కారణమైనటువంటి వాడు రాగద్వేషముఖాసుర అగద్వేషాలు అనేటువంటి రాక్షసును సంభరించిన వాడు నువ్వు కూడా రాగద్వేషాన్ని సంభరించాలి గనక తటస్థపరచాలి గనక నీకు సహకరించేటువంటి వాడు అటువంటి రాముడు కేళతి మమహృదయే ఈ కీర్తన మీద ధ్యానం చేస్తే కూడా మనకు నిధిధ్యాసం వచ్చేస్తుంది ఎందుకని రాముడు అక్కడ ఉండాడు రాగద్వేషాలు ఎట్లా వస్తాయి రాగద్వేషముఖాసురమరీ కేళతి మమ హృదయే నీ హృదయంలో రాముడు లేనప్పుడే వస్తాయి ఇప్పుడు కుంభకర్ణుడు రావాలా కుంభకర్ణుడు రావాలంటే రాముడు ఉండాలనా రావణాసురుడు ఉండాలనా రావణాసురుడు చోటుకు వస్తాడు రావణాసురుడు లోపల పెట్టుకొని నాకు రాముడు రావాలంటే రాముడు వచ్చాడంటే రాఘద్వేషాలు ఎగిరిపోయినాయి అని అర్థం రాఘద్వేష ముఖాసురీ కేళతి మమ హృదయే అయిందేహ మోహార్నవా తీర్థవా రాఘద్వేషాది రాక్షసాన్ హత్వా ఇప్పుడు ఏం కావాలి మీకు శాంతి సమాయుక్త శాంతిదేహ సుత సహచరిదేహ సుత సహచరి ఎక్కడ అయోధ్యలో కదా దహరాయోధ్యా నగర విహారీ ఖేళతి మమ హృదయే రామ కెళతి మమ ఎంత బ్యూటిఫుల్ రామాయణానికంతా ఈ శ్లోకం ఈ శ్లోకానికి మళ్ళీ వ్యాఖ్యానం సదాశివ బ్రహ్మేంద్రస్వామి గారు కీర్తన శాంతి విదేహ సుతా సహచ కాబతే ఇది ఎక్స్ట్రా కొద్దిగా మసాలా అంటారు దీన్ని దీని ఏమంటారు మసాలా పాన్ మసాలా ఇది మసాలా ఎందుకో తెలుసా అయ్యా శాంతి సీతతో కలిసి రాముడు హృదయంలో హృదయమని అయోధ్యలో ఉంటాడని స్వామి చెప్తే అక్కడ ఆచార్య ఈయన రాముడికి ఇద్దరు భార్యలే కొత్త దేశ రాముడికి ఇద్దరు భార్యలే అంటే ఎవరు నొప్పుకుంటారా ఇద్దరు కాదు రెండు వందలు కాదు రెండు వేలు కాదు రెండు లక్షలైనా సరే హిట్ పోవాలి అంతేగాని రాముడి వైపు కాదు పోవాల్సింది హిటు లెఫ్టిస్ట్ ఓకే అంతేగాని రాముడి వైపు కాదు కాకపోతే ఈయన ఏం చెప్తున్నానంటే అయ్యా శాంతి విదేహసుత అది విదేహసుత వైదేహి జనక మహారాజుకు కుమార్తె సీత ఆమె ఒక భార్య ఆయనకి శాంతి అప్ల శాంతి అప్పాలంతలో ఉండేటువంటి శాంతి ఏదైతే ఉందో ఇది శాంతి బ్రహ్మవిదులు అనుభవించేటువంటి శాంతి ఇది ఒక భార్య దహర అయోధ్య దహర హృదయం అయోధ్య అక్కడ ఆమె సీత ఏమో అయోధ్యలో పట్టాభిషేకం శాంత్యము హృదయంలో పట్టాభిషేకం అర్థమవుతుంది కాబట్టి పెళ్లి కాని వాడికి కూడా భార్య ఉంటది ఆ సాధువు అయితే కూడా ఏంటో తెలుసా శాంతి అనేటువంటి సతీమణి ఇంకా మణి వద్దలే శాంతి అనే సతీ అది దహర అయోధ్య నగర విహారి పరమహంస సా్రాజోధారి జీవన్ముక్తుడు పరమహంస అంటే జీవన్ముక్తుడు పరమహంస సామ్రాజ్య ఉద్ధారి పరమహంసల యొక్క సామ్రాజ్యాన్ని ఉద్ధరించేటువంటి వాడు బ్యూటిఫుల్ అంటే పరమహంసానాం సాధూనాం జ్ఞానినాం అది పరమహంసానాం అంటే సాధూనాం సాధు పురుషుల యొక్క సత్పురుషుల యొక్క సంతపురుషుల యొక్క జ్ఞానుల యొక్క సామ్రాజ్య ఉద్ధారి ఇదేంటిది ఆత్మసామ్రాజ్యస ఉద్ధారి తన ఆత్మ సామ్రాజ్యాన్ని ఉద్ధరించేటువంటి వాడు పరమహంస సామ్రాజ్యోధారి ఎట్లా సత్య జ్ఞానానం దరీరి అయిపోయింది సత్య చిత్త సత్యం జ్ఞానం బ్రహ్మ సత్య జ్ఞాన ఆనంద శరీరి పూర్వోపాధి గుణాన్ త్యజేత్ తర్వాత సచ్చిదానంద రూపత్వాత్ భవేత్ ఆ దేహం పోయింది ఆ ఉపాధి లక్షణాలు అనిపోయినాయి ఈ లక్షణాలు వచ్చాయి ఏంటి సత్యజ్ఞానానంద శరీరీ కేళ్ళతి మమ హృదయే రామ కేళ్ళతి మమృే అది హృదయాదిత్య చూడతా హృదకాశే హృదయ గగనే హృదయం అనేటువంటి ఆకాశంలో హృదాకాశే చిత్య చిత్ ఆదిత్య సూర్య జ్ఞాన సూర్యుడు చిత్య ఎంత అద్భుతమైన హృదయాశే చిదిత్య సదా భాసతి భాసతి ఉపనిషత్ సదా ఎల్లప్పుడూ భాసతి భాసతి దివ్యంగా ప్రకాశిస్తూ ఉందడు ఎక్కడ హృదయాకాశే హృదయ గగనే ఎవరు చిదాదిత్య జ్ఞానసూర్య చిత్య జ్ఞానసూర్య సదా భాసతి భాసతి మన హృదయంలో ఏదైతే దివ్యంగా ప్రకాశిస్తూ ఉందో ఇదే ఆత్మ రాము విరాజతే ఆత్మ రామహ విరాజతే రాజతే ప్రకాశతే విరాజతే విశేషణ ప్రకాశతే ఇది ఎప్పుడు కథం విరాజతే మళ్ళీ ఒకవేళ మనకు కావాల్సి వస్తే స్వామిజీ కథం విరాజతే ఎట్లా ప్రకాశిస్తాడయ్యా బాహ్య నిత్య సుఖక్తిం ిత్మసుక నిర్వృతీ స్వాతంతరేవ ప్రకాశతే కథం ప్రకాశతే prakashate? ఇట్లా ప్రకాశతే స్వాతంతరేవ ప్రకాశతే ఎట్లా ప్రకాశిస్తూ ఉండాడండి జీవన్ ముక్తుడు లిస్సన్ కథం విరాజత అంటే బాహ్య అనిత్య సుఖ ఆసక్తి హిత్వ బాహ్య అనిత్య బాహ్యంలో ఉండేటువంటి అనిత్య సుఖాలు అనిత్య సుఖాలు అంటే ఏమిటవి నైమిత్తిక సుఖాలు ఒక నిమిత్తంతో వచ్చేటువంటి సుఖాలు ఒక కారణంతో వచ్చేటువంటి సుఖాలు నిర్నిమిత్తానందహా ఇంతకుముందు చూసాము ఇవి నైమిత్తిక సుఖాలు అంటే ఆ నిమిత్తం ఉంటేనే ఇవి ఉంటాయి లేకపోతే పోతాయి నిమిత్తాపాయే నైమిత్తికపాయ చెత్రోపాయే ఛాయోపాయ అంతే కాబట్టి ఎండలో పోతూ ఉంటే గొడగ వేసుకొని పోతు ఉన్నాం ఛత్రం ఉంది గనక నీడ ఉంటుంది అది గనక పోతే ఛత్రం పోతే నీడపోద్ది ఛత్ర అపాయే ఛాయ అపాయ కాబట్టి ఏ నిమిత్తం వల్ల నీకు సుఖం కలుగుతుందో ఆ నిమిత్తం ఉంటే సుఖం ఉంటుంది అది లేకుండా అబ్బోద్ది కాబట్టి అనిత్య సుఖాలు ఇవి నిమిత్తం ఏదైతే ఉందో అది అనిత్యం కనుక నైమిత్తిక సుఖం కూడా అనిత్యం కాబట్టి ఈ బాహ్యంలో ఏవైతే మనకు సుఖాలు ఉన్నాయో ఈ ప్రపంచంలో ఇవన్నీ కూడాను నైమిత్తిక సుఖాలు ఒక నిమిత్తం ఉండేటువంటి సుఖాలు బాహ్య అనిత్య సుఖ ఆసక్తి హిత్వా త్యక్త్వ హిత్వా అంటే త్యక్త్వ విడిచిపెట్టి కాబట్టి ప్రపంచంలో ఉండేటువంటి అనిత్యమైనటువంటి సుఖాలు ఏవైతే ఉన్నావో వాటి వెనక పరుగులెత్తేటువంటి తత్వం మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి ఆసక్తిని విడిచిపెట్టి అనాసక్త అనపేక్ష అనాసక్తి వాటి మీద ఆసక్తి లేకుండా ఉండడం ఎందుకని అనిత్యం గనక అనిత్యమైనటువంటి సుఖాల మీద నువ్వు ఆసక్తిని పెంచుకున్నా రేపు అవి గుండెని పగలగొడతాయి గనక కాబట్టి బాహ్య అనిత్య సుఖ आसक्तिम हित्वा आत्म आत्म सुख आसक्ति हि त्यक् विचिपे आत्मसुख नि आत्मसुख नि बाह्य मन को नैमितकखा सांसारिक सुख में వీటినన్నింటినీ హిత్వా తక్వ విడిచిపెట్టి ఆత్మసుఖమయ్యింది ఎవడైతే తృప్తి చెంది ఉంటాడో ఆత్మానందంలో ఎవడైతే తృప్తి చెంది ఉంటాడో ఎట్లాగండి ఘటస్థ దీపవత్ స్వస్థస్థ దీపవత్ కుండలో ఉండేటువంటి దీపంలాగా ఘటస్థ దీపవత్ ఘటస్థిత దీపవత్ కుండలో కాబట్టి కుండ ఉంది కుండ లోపల దీపం ఉంది ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఎక్కడ చెప్పాను మీకు దక్షిణామూర్తి సూత్రమే కాదు సరేలే అది జ్ఞాపకం ఉంది నాటకదీపంలో కూడా చెప్పారు మన ఆ చిద్రఘటోదరస్థితమహాదీప ప్రభావాస్వరం జ్ఞానం ఎస్ దు చక్షురాధికరణ ద్వారా బహిస్పందే జానామీతి జానామీతి తమేవ్రాంతమనుభాతి ఏ తత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమయుదం శ్రీదక్షిణమూర్తయే కాబట్టి ఆ ఘటంలో ఘటస్థిత దీపవత్ కుండలో ఉండేటువంటి దీపం ఏదైతే ఉందో నానా చిద్రఘటోధరస్థితమహ దానికంతా చుట్టూ రంధ్రాలు ఉన్నాయి లోపలది ఉంది ఇప్పుడు ఈ రంధ్రాల్లో నుంచి ప్రకాశం పోతూ ఉంది ప్రకాశం పోతా ఉంది ఆ రంధ్రానికి రంధ్రానికి మధ్య కుండ ఉంది కదా అక్కడి నుంచి పోవడం లేదు అది తమాషా ఎక్కడెక్కడైతే రంధ్రాలు ఉన్నాయో ఆ రంధ్రాలు నుంచి ఈ కిరణాలు పోతా ఉన్నాయి కనుక ఈ దేహం అంతా ఒక కుండట అయం ఘటహ ఘటవత పరిదృశ్యమానం కుండ ఇది దీనికి రంధ్రాలు ఉన్నాయి జ్ఞానేంద్రియాలు ఇదిగో కన్ను లోపల దీపం ఉంది ఆత్మ దీపం అది ఈ కంటి ద్వారా పోయేటప్పటికి రూపాలు కనిపిస్తున్నాయి అది చెవి ద్వారా పోతే శబ్దాలు వినిపిస్తున్నాయి అది నాలుగు దగ్గరకు వచ్చినప్పుడు రుచి తెలుస్తుంది అది చర్మం దగ్గరకు వస్తే స్పర్శ తెలుస్తుంది అండ్ ముక్కు దగ్గరకు వచ్చినప్పుడు వాసన తెలుస్తుంది స్వామీజీ దానివల్లనే కదా తెలిసి అవును అలాంటప్పుడు ఒక దగ్గర ఇంకోటి ఎందుకు జరగదు జరగదు ఎందుకని తెలుసా కుండ ఎప్పుడైతే ఉందో ఈ రంధ్రం ద్వారా పోయేటువంటి కిరణం అదిగో ఆచార్యుల వారిని చూపిస్తూ ఉంది అదే దీపకిరణం ఈ వైపు నుంచి పోయింది ఈ రంధ్రం ద్వారా అదిగో అక్కడ స్వామీజీని చూపిస్తూ ఓకే అందువల్ల రెండు ఒకే దీపం ఒకటే కిరణాలు కూడా ఒకటే మరి ఈ కిరణం అది చూపించినప్పుడు ఇదే కిరణం అది ఎందుకు చూపెట్టదంటే నో నో నో వస్తు ఒకటే అయినా కూడా దీపము కిరణాలు పోయేటప్పుడు ఏ కిరణానికి అభిముఖంగా ఏదైతే ఉందో అదే మనకు కనిపిస్తోంది కాబట్టి లోపల ఆత్మదీపం ఉంది ఆత్మదీపో భవ నువ్వు ఆత్మదీపం కాని కూడా శాస్త్రం కనుక ఎప్పుడైతే నువ్వు ఆత్మదీపం అయ్యున్నావో అక్కడి నుంచి ఇదిగో ఈ ఎక్కడెక్కడైతే రంధ్రాలు ఉన్నాయో అక్కడి నుంచి అంతా ఈ జ్ఞానేంద్రియాల ద్వారా విరజింబడుతూ ఉంది ఇక్కడ జానామి ఇతి నేను తెలుసుకుంటూ ఉన్నా అహం జానామి అహం జానామి ఏం జానామి అహం పశ్చామి అహం శృణోమి నేను వింటున్నా నేను చూస్తున్నా ఇదంతా కాబట్టి లోపల ఉండి అన్నింటినీ ప్రకాశింపజేసేది ఏదైతే ఉందో దేని ప్రకాశం వల్ల ఇవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయో తదేవో బ్రహ్మ తదేవో ఆత్మ అది ఆత్మదీపం సరేనా ఎక్కడుంది కొండ లోపల ఎక్కడ ఉంది ఇది లోపలే ఉంది ఇదే నాటక దీపం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక నర్తకి నాట్యం చేస్తూ ఉంది రాజు యొక్క ఆస్థానంలో నర్తకి నాట్యం చేస్తూ ఉంది జనమంతా కూర్చొని ఉండారు ప్రేక్షకులు ఆడియన్స్ రాత్రిప్పుడు జరుగుతుంది కదా నాటకం రాత్రి నాటకం జరుగుతూ ఉంది మరి పవర్ లేకపోతే బ్రేక్డౌన్ అయితే నో లైట్లోనే జరుగుతుంది నాటకం ఆవిడ ఆవిడ హావభావ విన్యాసాలు అంతా లైట్లోనే కాబట్టి నాటక దీపం ఇక్కడ ఏదైతే వేదిక ఉందో ఆ వేదికలో దీపం వెలుగుతూ ఉంది వెలుగుతూ ఉంటేనే ఆవిడ హావభావ విన్యాసాలు మనకు కనపడతాయి వేదిక ఒకటి వేదిక ఉండి దీపం ఉండి ఆవిడ లేకపోయినా నాటకం లేదు ఇది డాన్స్ లేదు నృత్యం కాబట్టి ఆ నృత్యం చేస్తూ ఉంటే అమ్మాయి ఏ అమ్మాయి నృత్యం చేస్తూ ఉందో ఆ నర్తకి కూడా ఉండాలి కాబట్టి వేదిక ఉండాలి వేదిక మీద ఆడడానికి నర్తకి ఉండాలి డాన్సర్ ఈ అమ్మాయి చేసేటువంటి నృత్యం మనకు కనిపించాలంటే దీపం ఉండాలి నాటక దీపం మరి ఇక్కడ ముగ్గురుండి ఆవిడ ఆడుకుంటూ ఉంటే ఎవరి ఇది ప్రేక్షకులు ఉండాలి ఇదే నాటకం జగన్నాటకం చా జగన్నాటకం ఇదిగో వేదిక ఏదో తెలుసా ఈ వేధవా ఈ వేధ వేదిక సార్ ఎవరో కాదు వేదిక అంటే ఎవరు ఇదిగో ఇది ఈ కొండ ఇంతకుముందు కొండ ఇప్పుడు వేదిక అయింది వేదిక ఏది దేహమే వేదిక ఈ వేదిక మీద నాట్యం చేసేది ఎవరో తెలుసా వేదికలో వేదికలో నాట్యం చేసేది మనస్సు నర్తకి విద్యారాయణ స్వామి వేదాంత పంచదర్శి సరేనా నర్తకి లైట్ ఆత్మదీపం ఆత్మదీపం లైట్ నటక దీపం దీపం ఉంటేనే మనసు ఆడేది లేకపోతే లేకపోతే చీకట్లో ఉంటుంది మనసు ఆ చీకట్లో ఉండడం అంటే ఏంటి సుషుప్తి గాఢ నిద్ర సకలే విలీనే నిద్రపోవడానికి మనకి వస్తుంది అనుసే కాబట్టి దేహం అనే వేదిక మీద వేదికలో మనసు అనేటువంటి నర్తకి నాట్యం చేస్తూ ఉంది డాన్స్ చేస్తూ ఉంది అలా డాన్స్ చేసి మనకి ఎట్లా తెలుస్తూ ఉంది అంటే లోపల ఆత్మదీపం దివ్యంగా శోభిస్తుంది చూసే ప్రేక్షకులు ఎవరు శబ్దాదయ ఎందుకంటే ప్రేక్షకుల యొక్క చప్పట్లే నర్తకి ఉత్సాహం అర్థమవుతుంది ఇప్పుడు ఒక నాటకం జరుగుతుంది అనుకోండి చప్పట్లు కొడుతుంటారు ఆడి పూర్వ రోజులు అయితే వన్సుమార్ మళ్ళీ వన్సుమోర్ వాడు రాత్రి పది గంటలకు కనుక నాటకం వేశాడంటే ఉదయం ఆరో అయితే కూడా ఇవి వంశమౌరు అంటానే ఉంటారు చెల్లెయో చెల్లకో అర్థమవుతుందే ఇది కాబట్టి వాళ్ళ యొక్క ఇప్పుడు ఎవరికైనా ఎంతే ఏమైనా హరిదాస్ ఉన్నాడు అనుకోండి హరిదాస్ చెప్తా చెప్తా మధ్యలో శ్రీమంతిమారముణ గోవిందో ఓ తెలుసా వాడు కనపడతా నిద్రపోతున్నారు వాళ్ళు నిద్రపోతే ఎవరికి చెప్పాలి నేను నిద్రపోయాడు అనుకోండి ఏమి హారతి పడబోయినప్పుడు ఏమి అందువల్ల ఇవన్నీ కూడా ఉంటాయి ఆల్ దీస్ సబ్జెక్ట్స్ ఆర్ దేర్ అందుకని మధ్య మధ్యలో శ్రీమధ్రమారమణ గోవిందో అంటే గోవింద అని మనం అన్న తర్వాత నాయన మరొకసారి శ్రీమధ్రమారమణ అంటే ఇంకా అన్నిద్రపోయే వాళ్ళు ఉంటారు కొందరు వాళ్ళని లేపడం కోసంగా సెకండ్ టైం గోవింద గోవింద అది అట్లా రెండుసార్లు వచ్చింది అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు ఆ స్ఫూర్తి అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆడియన్స్ నుంచే వస్తుంది శబ్దాదయ కాబట్టి ఒక శబ్దాన్ని చూసినప్పుడు మనసు ఒక రూపాన్ని చూసినప్పుడు అందుకనే ఇప్పుడు ఫ్లాస్కులు లేకపోలే రోజుకోటి వంట ఉండాలి నెల నెల కోడిగు వంట ఉండాలి ఫ్లాస్క్ ఎందుకో తెలుసా ఒకసారి ఇట్లా వస్తుంది ఫ్లాస్క్ దాన్ని చూడగానే రూపం టెంప్ట్ అయిపోతుంది నర్తకి మరి మరి తమార్షకు ఉందే ఇట్లా ఎప్పుడు లేదే పద్మలాగుంది ఫ్లాస్క్ ఇది కొనాలి కొన్న తర్వాత మళ్ళీ ఇట్లా పెడతాడు ఇంకోటి దాన్ని చూస్తాడు మళ్ళీ దాన్ని సరే మొన్న పద్మలాగా ఉంది ఇప్పుడు ఏనుగు తొండంలాగా ఉంది దేనికి అయింది ఫ్లాస్క్ కాఫీకి టీకి ఏదో ఒకటి పెట్టుకో ఏమైంది లేర్చీ చేస్తు కూర్చోడానికి కదా ఎన్ని రకాలు చూడు చాపలు కూడా ఎన్ని రకాలైన చాపలు ఊరికి కాల్తో తొక్కగానే అదే రోలు అయిపోయేది మనం రోలు చేసుకుంటే ఏమైంది అర్థమవుతుంది ఇదంతా టెంప్టేషను ఎవరండి శబ్దాదయ ఆడియన్స్ సరేనా ఎంతవరకు నాటకం నడుస్త తెలుసా నాటక దీపం ఉన్నంత వరకు ఇదే నాటక దీపం నర్తకని ప్రభావితం చేస్తూ ఉంది వేదికని ప్రభావితం చేస్తూ ఉంది భాష్యంలో ప్రభావితం చేస్తూ ఉంది అయిపోయింది నృత్యం డాన్స్ అయిపోయింది డాన్స్ ప్రోగ్రామ్ అయిపోయింది పర్ఫార్మెన్స్ అయిపోయింది ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోద్ది మేకప్ దూడి చేసుకోవడానికి వీళ్ళు లేచి వెళ్ళిపోతారు బాగుందో బాగలేదో అని సరేనా అందరు వెళ్ళిపోతారు దీపం వెలుగుతూ ఉంటుంది అది ఉంటే ప్రకాశింపజేస్తూ లేకపోతే తాను ప్రకాశిస్తూ ఉంటుంది అది ప్రకాశిస్తూ ఉంటేనే తమేవ్రాంతం అనుభాతి సర్వం అది భా భాతి ఇవన్నీ కూడా అనుభాతి కాబట్టి ఘటస్థ దీపవత స్వస్థ స్వంతరేవ ప్రకాశతే చూసావా అంత స్వంతరేవ ప్రకాశతే కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది సిదిస్ బాహ్య అనిత్య సుఖ ఆసక్తిం హిత్వా కదా అవన్నీ విడిచి విడిచిపెట్టడం ఒకటి నిషేధం ఆత్మసుఖ నిర్వృత ఆత్మసుఖేన నిర్వృత సంతుష్ట సంతృప్త ఇది స్వామి ఏమంటాడు భగవద్గీతలో ప్రజహాతి కామాన్ సర్వాన్ పార్ధ మనోగతాన్ అయిపోయింది బాహ్య అనిత్య సుఖాసక్తి మహిళ నెక్స్ట్ ఏంటి ఆత్మసుఖ నివృత ఆత్మసుఖేన సుష్ట ఆత్మన్యేవాత్మనాతుష్ట స్థిత ప్రజ్స్త ఆ స్థితప్రజ్ఞుడే ఈ జీవన్ముక్తుడు ఎందుకని భవే స్థిత భవేత్ స్థిత ప్రజ్ఞ ఇది సంఖ్యయోగం రెండవ అధ్యాయం క్లియర్ కాబట్టి ఉపాధిలో ఉండినా తానే ఆత్మ జ్ఞానం కలిగిన గనక అనిత్యమైనటువంటి విషయాలకు సంబంధించిన ఆసక్తిని అంతా వదిలేసి ఉన్నాడు కనుక దేనికి అంటనేవాడు కర్మలు చేస్తూ ఉండిన భగవద్గీతలో అర్జున నమాం కర్మాణి లింపే కర్మ ఫలే స్పృహ నాకు కర్మ ఫలితాల మీదనే స్పృహ లేదు గనక కర్మలు నన్ను అంటుకోవయ్యా పద్మపత్రం ఇవ అంభస కాబట్టి ఒక తామరాకు మీద నీరు పడితే ఎట్లాగైతే అంటుకోదో నేను కూడా కర్మలు చేస్తూ ఉండినా అంతే నువ్వు కర్మలు చేస్తున్నావు నేను చేస్తున్నా అర్జున నువ్వు చేరిస్తున్నావు నేను చేరిస్తున్నా నువ్వు తింటున్నావు నేను తింటున్నా నువ్వు పడుకుంటున్నావు నేను పడుకుంటున్నా నీలాంటి వాడిని నేనని నువ్వు అనుకుంటావు కానీ నేను అనుకోవడం లేదు నా లాంటి వాడు నువ్వు తెలుసు అర్థమైతే అది దట్స్ ద డిఫరెన్స్ బిట్వన్ జ్ఞాని అండ్ అజ్ఞాని జ్ఞాని కానివాడికి జ్ఞాని అయినవాడికి ఉండేటువంటి తేడా ఉపాధిస్థోపి తద్ధర్మ అలిప్తో వ్యోమ వన్ముని సర్వ విన్మూఢవత్తి అసక్తో వాయువచ్చీవన్ముక్తుడు ఉపాదిస్థ అ ఉపాధిలో ఉండినప్పటికీ కూడాను ఉపాధిస్త అపి ఘటస్థిత అపి ఏది దీప ఉపాధిస్త అపి ఈ దేహంలో ఉన్నప్పటికి కూడాను తర్మై అలిప్తర్మై అలిప్త ఉపాధిలో ఉండిన ఉపాధి ధర్మాలకి అంటనటువంటి వాడు ఉపాధి స్థహ అపి అంటే ఉపాధి ద్వయే తిష్టతి అపి అదే ఉపాధి అంటే ఉపాధి ద్వయం స్థూల ఉపాధి సూక్ష్మోపాధి స్థూలోపాధితో ఉన్నప్పుడు నేను దేహం అనుకుంటాడు సూక్ష్మోపాధితో ఉంటే నేను మనసు అనుకుంటాడు కాబట్టి ఇక్కడేమో నేను అంటాడు అక్కడేమో నాది అంటాడు ఈ అహమ్మ తయారవుతూ ఉన్నాయి కాబట్టి ఉపాధి ద్వయే తిష్టతి అపి వీటి రెండిట్లో ఉన్నప్పటికి కూడాను తద్ధర్మై అలిప్త తద్ధర్మైరలిప్తో తద్ధర్మై అలప్ అలిప్త వాటి ధర్మాల చేత అలిప్తలిప్త ఇది అంటబడడు అంటబడడు ఉపాధిద్వయర్మై అలిప్త ఇది అందువల్ల అతడెవరు ముని జ్ఞాని ముని మననశీ అలవాన్ జ్ఞాని జీవన్ముక్త మునిహి అండి ఇక్కడ జీవన్ముక్త అలిప్త ఎట్లాగూ మునిహి వ్యోమవత్ ఆకాశవత్ గగనవత్ అది అడ కాబట్టి ఈ ఉపాధిలో ఉండిన ఉపాధి ధర్మాల చేత అంటబడడు ఎవరు జీవన్ముక్తుడు ఏ విధంగాను కథం వ్యోమవత్ ఆకాశంలాగా ఆకాశంలో ఏదైనా ఉండొచ్చు ఏదైనా పోవచ్చు కానీ ఆకాశానికి ఏది అంటది సరైన అలిప్త అట్లాగే ఎవరు ముని జీవన్ముక్త సర్వవిత్ మూడవత్తిష్ఠేత్ నెక్స్ట్ సర్వ విన్మూడవత్తి సర్వవిత్ ఆయన ఎవరైనా సర్వవిత్ సర్వం ఆత్మానం వేత్తి సర్వవిత్ అంతా ఆత్మేనని తెలుసుకున్నవాడు జీవన్ముక్తులు కనుక ఈ రోజు స్టార్టింగ్ లోనే చూచాం ఆత్మానం సర్వం ఈక్షతే ఆత్మనే దర్శించేటువంటి వాడు సర్వం ఆత్మానం వేత్తి సర్వవేత్తి సర్వవిత్ కబటి. సర్వవిత్ అపి అదేడా సర్వవిత్ అపి మూఢవత్ తిష్టేత్ పోనే ఉంటాడు దేహధర్మాలకు అంటాడు ఆయన ఉండడం వల్లనే మనసు నడుస్తూ ఉంది మనోధర్మాలు ఆయన్ని తాకవు ఉపాధి ద్వయాన్నించి విడిపడినటువంటి వాడు ఉపాధిద్వయ ధర్మీ విముక్త అలిప్త నా లిప్త ఒకటి సర్వవిత్ ఎందుకని అంతటా ఆత్మనే దర్శించేటువంటి వాడు గనక సర్వం ఆత్మానం ఈక్షతే సర్వవిత్ సర్వము ఆత్మేం తెలిసినటువంటి వాడు అటువంటి వాడు మూఢవత్ తిష్టేత్ మూఢవత్ జడులాగా కనిపిస్తూ ఉండాడట ఎవరికి మూఢుడు కాదు అతను మూఢవత్ ఇంపార్టెంట్ మూఢవత్ మూఢుని వలే చాలామంది ఇప్పుడు ఇంతెందుకు కృష్ణుని అంటారు కదా రాముణ్ణి అంటారు కదా ఎవరినైనా అంటారు ఎవడంటాడంటే ఎవడికి బుద్ధి లేదో అంటాడు వాడికి ఏం తెలుసు అంటాడు వాడు ఏం ప్రమాణం చెప్పండి ఒక జీవన్ ముక్తుడిని చేయడానికి జ్ఞానాన్ని ఏం ప్రమాణం ఉంది కనుక కాబట్టి వాడి దృష్టిలో అట్లా కనపడతాడు అది అంతటా తెలిసిన వాడు సర్వం తెలిసిన వాడు అంటే సర్వం ఆత్మగా తెలిసినటువంటి వాడు ఆత్మానం సర్వం వేత్తి సర్వం ఆత్మగా తెలిసినటువంటి వాడు మూఢవత్ తిష్ఠేత్ మూఢవత్ నా మూఢహ మూడవత్ మూడులాగా కనిపిస్తూ ఉన్నాడట సర్వవిత్ మూఢవిత్ తిష్ఠేత్ సర్వవిత్ మూఢవిత్ తిష్ఠేత్ మూఢవత్ సర్వవిత్ మూఢవత్ తిష్ఠేత్ అట్లా ఉన్నాడు అసక్త వాయువ చరేత్ వాయువత్ అసక్తహ చరేత్ బిజ్య వాయువత్ గాలిలాగా ఇప్పుడు ఎవడన్నీ ఇక్కడ తిరిగాడు అనుకోండి తమాచదండి తిరిగితే మనం అడుగుతాం పోతా ఉంటాడు ఒక మనిషి మనం ఎక్కడికండి ఏ పని మీద పోతా ఉంటారు అంటే ఏదో పని ఉంటే కానీ పోడని అర్థం పని ఉందంటే దాని మీద ఆసక్తి ఉందని అర్థం ఆసక్తి లేకుండా తిరిగేవాడు ఎవడు ఉంటాడు చెప్పండి గాలి వాయు వాయువత్ గాలి పోతా ఉంటుంది ఏం పని ఉండదు నేను ఎన్నోసార్లు అడిగా ఇప్పుడు చెప్పలే నాకు ఫోర్ మనం మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు పని లేకుండా కనుక స్కూల్కి పోకుండా తిరగతా ఉంటే పిల్లలు నదీ దగ్గర పోయి నదీ స్నానం అది చేసి చెరువులో స్నానం చేసి చెట్ల దగ్గరికి ఆడ తిరిగి వస్తే ఎక్కడికి పోతున్నాయా గాలిగంగలు అనేవాళ్ళు గాలి గంగలంటే గాలి తిరుగుతుంటుంది గంగ ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి వీడు పని లేకుండా స్కూలు నామం పెట్టేసి తిరగతా ఉండేటువంటి వాళ్ళని గాలి గంగలు అంటుంటారు అర్థమవుతుంది కాబట్టి వాయు వద్ద చర్యదు కాబట్టి వాయువు తిరగడం వెనుక ఆసక్తి లేదు ఏదో పొందాలనేటువంటి ఆసక్తి లేదు కాబట్టి ఏమీ లేకుండా ఎట్లాగైతే ఉందో ఉపాధి ఉంది గనక అదే ఉపాధి ఉంది గనక తింటాడు రిలీజ్ చేయలేడు తినేది తను కాదు తినేది తానైతే తను భోక్త అవుతాడు తను కర్త కాదు భోక్త కాదు అకర్తాహం అభోక్తాహం అహం అభోక్త అహం అకర్త కానీ తింటూ ఉంటాడు తింటూ ఉంటాడు కనుక దేహంలో మార్పులు వస్తూ ఉంటాయి ఆ మార్పులు కూడా తనకు సంబంధించినవి కావు ఎందువల్ల ఉపాధి ధర్మీ అలిప్త ఆ ఉపాధి ధర్మాల నుంచి విడిపడినటువంటి వాడు కాబట్టి ఎందుకని తిరుగుతున్నాడండి ఇదిగో ప్రారంధవశాత్ దేహం వచ్చింది కనుక అది ఈశ్వరానుగ్రహాత్ ప్రాప్తం దేహం జీవన్ముక్త యొక్క దేహము ఈశ్వరానుగ్రహాత్ ఆయన ప్రారంధం కోసం ఆయనకి దేహం వచ్చింది మన అదృష్టం కోసం కూడా ఉందేమో ఈశ్వరానుగ్రహాత్ ప్రాప్తం దేహం జీవన్ముక్తస్వ దేహం శరీరం ప్పుడు మోక్షాన్ని కళతో చూసేది ఎట్లా ఇంతకుముందే విన్నారు కదా మోక్షం అనేది ఏ రూపంలో ఉంది జ్ఞాన రూపంలో జ్ఞానం నువ్వు ఎట్లా చూస్తావు జ్ఞానిలో చూస్తావు జ్ఞానాన్ని జ్ఞానిలో చూస్తావు ఆబ్స్ట్రాక్ట్ అది ప్రేమని ఎక్కడ చూస్తావు ప్రేమ కలిగిన వ్యక్తిలో చూస్తావు ఆబ్స్ట్రాక్ట్ ప్రేమ దయాని ఎక్కడ చూస్తావు దయానిధి ఎవరో వాళ్ళు చూస్తావు జ్ఞానాన్ని ఎక్కడ చూడాలా జ్ఞానిలో చూడాలా కాబట్టి మనం చూడడానికి వీలు లేనిటువంటిది మనకు తెలియడానికి అవకాశమే లేనిటువంటి జ్ఞానాన్ని దర్శించడం అంటే జ్ఞానిని దర్శించడమే జ్ఞానాన్ని దర్శించడం కాబట్టి జ్ఞానిని దర్శించడం కన్నా మించిన పుణ్యమేముంది జ్ఞానిని దర్శించడం అంటే భగవద్ దర్శనం బ్రహ్మదర్శనం ఎందుకని ఆయన బ్రహ్మజ్ఞాని కనుక ఒక రమణ మహర్షిని మనం చూచాము అంటే ఒక రమతీర్థాన్ని చూచాము అంటే ఒక శంకరాచార్య స్వామిని చూచాము అంటే ఆయన దర్శించినటువంటి టైంలో మనం బ్రహ్మదర్శనం చేస్తున్నామని అందువల్ల సాధు దర్శనం పుణ్యం ఏమి లేకపోయినా సరే వాడు సాధువును దర్శించిన పుణ్యమే అనడానికి కారణం అదే కనుక వాయువత చర్యది ఈశ్వరానుగ్రహత ప్రాప్తం దేహం కనుక దేహ సమస్యలు ఆయనకి ఉంటాయి ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ దే ఆర్ ఇదొకటి జీవన్కి క్యాన్సర్ ఎందుకు వచ్చింది చూడండి ఎంత అద్వ తరించిపోయినాడు కదా ఆయన సర్కోమా ఎందుకు వచ్చింది రావణ మహర్షికి వివేకానందుడికి డయాబెటీస్ ఎందుకు వచ్చింది ఆస్తమా ఎందుకు వచ్చింది రామకృష్ణ పరమ క్యాన్సర్ ఎందుకు వచ్చింది వాళ్ళు చూడండి ఎంత ఘోరంగా మాట్లాడతారు క్యాన్సర్ వచ్చింది అంటారు ఆస్థమా వచ్చింది అంటారు విచిత్రం సర్కోమా వచ్చింది అంటారు సర్కోమ దేనికి వస్తుంది దేహానికి వస్తుంది మూర్ఖుడు సరేనా ఆస్థమా వచ్చింది ప్రాణకి ప్రాణానికి ఇప్పుడు ఆస్థమా వచ్చినాడు ఏం చేస్తాడు పక్క రూమ్లో వంటివి కూడా తెలుస్తాడు ప్రాణధర్మం నీకు జ్ఞాని ప్రాణ ప్రాణధర్మం ఉందే అది తద్ధర్మై అలిప్త సూక్ష్మం ఇది ప్రారంభవశాత్తు దేహానికి వస్తే అది సర్కోమా రచపుండు ఇది క్యాన్సరు మహాత్ములకి అందరికీ వస్తుంది అది ప్రారంధవశాత్తు వస్తుంది నీకు అతనికి ఉన్నట్లుగా నీకు అనిపిస్తూ ఉంది అతనికి జీవన్ముక్తులకు ఉన్నట్టుగా నీకు అనిపిస్తూ సర్కోమ వచ్చింది నువ్వు అంటున్నావు నీకు వచ్చిందే తమ చూడండి ఇంకో కోణాలు వస్తాను నీకా ఉండేది అది సర్కోమ అయి ఆయనకే అని ఆయనకి కదా నీకు లేదు కదా అది ఆయనకు లేదు ఆయనకు ఉంటే నాకు లేదని నువ్వు ఎట్లాగైతే అనుకుంటున్నావో ఆ దేహానికి ఉంటే తనకు కాదని తాను అనుకుంటున్నాడు సార్ అర్థమైంది ఎప్పుడు నీకు అండర్స్టాండ్ ఇది కారణం ఎప్పుడంటే దేహాత్మభావం గనక ఆయనకి ఉంటే ఐఎమ్ ది బాడీ అనే బాడీ ఐడెంటిఫికేషన్ ఉన్నప్పుడు చెప్తాడు ఎక్కడైనా చెప్పాడు చెప్పండి నేను రావణ మహర్షి ఉన్నాడు కదా రావణ మహర్షి సర్కోమవచ్చు డాక్టర్స్ ఆపరేషన్ చేస్తుంటే కూడా అనెస్తిషియా లేకుండా ఆపరేషన్ చేసుకున్నాడు అంటే చూస్తూ ఉన్నాడు తమాషగా డాక్టర్స్ చెప్తున్నారు ఇది భయంకరమైనటువంటి బాధ తట్టుకోలేదు దీన్ని ఏంటి దగ్గరే ఆయన ప్రశాంతంగానే ఉన్నాడు దేహం పోతుంటే కూడా ప్రశాంతంగా ఉన్నాడు నడకరది పాలరా జరిగేది చూడరా అంటూ వచ్చాడు ఇదంతా ఎంత జ్ఞానం ఇది అటువంటి జ్ఞానిని దర్శించడానికి ఆయన దేహం ఉండడం మన అదృష్టం ఆయన దేహం ఉన్నప్పుడు మనం గుడ్డి వాళ్ళు కాకుండా కళ్ళు కలిగి ఉండడం మన అదృష్టం అంతకన్నా ఇంకేమిటి ఎందుకని అంతకన్నా దర్శించడానికి ఏముంది కనుక కాబట్టి తద్ధర్మై అలిప్త వ్యోమవత్ ముని సర్వ విన్మూఢవత్ తిష్టేత్ అసక్త వాయువత్ చరేత్ దీన్ని మన అష్టావక్ర గీత తర్వాత వచ్చి యోగ వాసిష్టం దగ్ధ బీజవత్సావా మన దేహాలు చనిపోతే మళ్ళీ పుడతాయి జీవన్ముక్తులకి ఇంక పుట్టేది లేదు ఎందుకని ఉన్నప్పుడే లేదు ఇంకేం పుడతుంది ఇప్పుడు ఆయన ఉన్నప్పుడే ఈ దేహంలో పిండస్థ అప్పటి సర్వవ్యాపీ భవతి ఈ దేహంలో ఉన్నప్పుడే అంతటా ఉండేటువంటి వాడు ఇంకా మళ్ళీ ఆయన రావడానికి కర్మశేషం ఎక్కడుంది అందువల్ల దగ్ధ బీజవత్ బ్యూటిఫుల్ దగ్ధ బీజవత్ దగ్ధ బీజవ అంటే ఏంటి తెలుసా బీజం ఇప్పుడు మనకు విత్తనాలు ఉన్నాయి కదా ఆ విత్తనాన్ని తీసుకెళ్ళి మనం భూమిలో వేస్తే అవి మొలకలు ఎత్తుతాయి కదమ్మా మొలకలు ఎత్తుతాయి ఒక్కొక్కసారి ఏ బీజాలైతే మనం మొలకలు ఎత్తాలనుకుంటూ ఉన్నామో వాటిని ఎండలో కూడా ఆరబోసి చూడలే మీరు వాటిని పక్వంచేసి కూడా వేస్తారు అప్పుడు మొలకలెత్తుతాయి ఎండలో కారినవి కూడా మొలకలు ఎత్తుతాయి సూర్యుడితో కాలుతాయి అర్కపక్వాళ్ళు అంటారు వాటిని అర్కపక్వాలు అంటే సూర్యుడు వల్ల పక్వం అవుతాయి అవి వేస్తే మనం మొలకలెత్తుతాయి అదే ఈ బీజాలను తీసుకెళ్ళి పెనం మీద పెట్టి ఇలా ఇలా అని తీసుకొచ్చి వెయ్యి ఇది అగ్ని పక్వాలు అది నేచర్ సూర్యుడు వాటికింకా శక్తి వస్తూ ఉంది అర్థం ఉంది ఒక్కసారి వాటిని వేయించిన తరువాత ఏ బీజాలైనా సరే వాటిని తీసుకొచ్చి నువ్వు నాటు మొలకలు వస్తాయా ఎందుకని దగ్ధ బీజవత్ ఆ బీజాలని దగ్ధం చేసావు గనక కాల్ చేసావు గనక ఇంకా అక్కడ శేషం లేదు మళ్ళీ మొలకలెత్తడానికి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి ఎప్పుడైతే సమస్తమైనటువంటి కర్మలు జ్ఞానిలో దగ్ధమైపోయినాయో మళ్లీ జన్మ రావడానికి అంకురించడానికి అవకాశం లేదు దగ్ధ బీజవత్ పచనాయ నా ప్రసవాయ అబ్బో నువ్వు ఒక్కసారి వేయించేసిన తర్వాత దేనికి బినికొస్తాయి తెలుసా అవి సార్ పచ్చనాయ చిక్కుడు గింజలని తీసుకెళ్ళి పెన్ను మీద వేసి కాల్చేసావు ఇప్పుడు అవి కూర చేసుకోవడానికి బనికొస్తాయి పచ్చనాయ నా ప్రసవాయ మళ్ళీ అది ఇంకొక మొక్కకి జన్మనివ్వడానికి పనికి రాదు పచ్చనాయ నా ప్రసవాయ కనుక ఎవరి కర్మలైతే కాలిపోయినాయో ఎవరికి ప్రారంధం మిగలదో లేదో సంచితం లేదో ఆగామి లేదో కర్మత్రయం ఎవరికైతే లేకుండా పోయిందో కేవలం ప్రారంధవశాత్తు దేహం వచ్చింది కనుక ఆ దేహం తిరుగుతూ ఉంది దానికి ఈ ప్రపంచం మీద ఆసక్తి లేదు ఎందుకని ఆప్త కామశకా స్పృహ ఏ ఉంది ఈ ప్రపంచంలో కోరాల్సింది సర్వం ఆత్మానం ఈక్షతే సర్వం ఆత్మానం వేత్తి ఆయన పొందవలసిందంటే ఈ ప్రపంచంలో ఏముంది కానీ మనకు అనిపిస్తూ ఉంటుంది అర్థమవుతుంది మనం ఏదన్నా రాణ మనిషి దగ్గరైనా సరే తీసుకెళ్ళి ఓ స్వీట్ పెట్టామనుకో ఆయన చూస్తున్నాడు అనుకో దాన్ని మనకు అనిపిస్తుంటుంది ఆయనకి పోలా తినాలనిపిస్తుంది ఆయన ఏ దృష్టితో దూచాడో సరేనా ఆయన స్వీట్ చూస్తే ఆయన స్వీట్ తినాలనుకుంటున్నాడని ఆయన డబ్బులను చూస్తే ఆయన డబ్బు మీద వ్యామోహం ఉందని ఎందుకో తెలిసే ఇవన్నీ మన లక్షణాలు మన లక్షణాలు తీసుకెళ్లి ఆయన తగలగడతాం ఆయనకంటేదేమీ లేదు ఎందుకని ప్రపంచ విస్మృత ప్రాయ్ ఎస్ ప్రపంచ విస్మృత ప్రాయ భవేత్ ఆయనకి ప్రపంచమే లేదు కలలోదిపో ఏమన్న అనుకో నువ్వు ఆయనకి రాజ్యం ఉందనుకో రాజ్యభిక్షాభ్యాం ప్రబుద్ధ నస్పృశ్యత స్పృశ్య కలు దినేష్ అంటే అన్నీ సూక్ష్మంగా అర్థం చేసుకుంటూ పోవాల్సిన విషయాలు కనుకాసక్త వాయువత్ చెరత్ కాబట్టి జడ రూపంలో కనపడుతున్నాడు నా మూఢహ మూఢవత్ మూఢవత్ అది చాలా ఇంపార్టెంట్ పైకలా కనపడుతున్నాడు ఉపనిషత్తులు అంటాడు అంతర్బోధో బహిర్జడ ఉపనిషత్తులో అంతర్బోధో బహిర్జడ బహిరి భాష్యానికి జడహ ఏమి తెలివి తక్కువలాగా జడుళ్లాగా కనపడుతున్నాడు చూడు సేమ్ ఇప్పుడు విన్ మూడవ తిష్టేత్ మూడవత్ తిష్ట సర్వమిత్ మూడవత్ తిష్ట కదా కాబట్టి బాహ్యానికి ఎట్లున్నాడంటే జడుళ్లాగా కనపడతా ఉండాడు అందరికి చూడ్డానికి అంతర్బోధో అంతః బోధస్వరూప లోపలంత జ్ఞానమే బహిర్ జడ బాహ్యానికి మాత్రం ఒక జడుడులాగా కనపడతా ఉండాడు ఎందుకని చూసేవాడు జడు కనుక వాడి మనసు జడు అదే వాడి మనసులో జడత్వం ఉంది గనక వాడిలో ఏ లోపాలైతే ఉంటాయో అవి జీవన్ముక్తుల్లో వాడికి కనపడతాయి వాడి దురదృష్టం అని సరేనా జీవన్ముక్తుడిని అర్థం చేసుకోవాలంటే ఓన్లీ ఏ జీవన్ముక్త కెన్ అండర్స్టాండ్ ది జీవన్ ముక్త ఇంకేమీ లేదు వన్ మస్ట్ బీ ఏ జీవన్ టు అండర్స్టాండ్ ఏ జీవన్ ఇంకొక మార్గమే లేదు సరేనా